మనము రికార్డింగ్ స్టార్ట్ చేయకముందు ఏం చేస్తామంటే వాక్యాలు వన్ చేస్తాను మీకు అందరికీ ఎవరెవరు ఏవేవి వాక్యాలు చెప్పాలనో మీరు ముందే రాసుకోండి ఎవరెవరు చదవాల వాక్యాలు అవి చదువు నేను చెప్పినప్పుడు చదివితే టైం సేవ్ అవుతుంది మనకి అర్థమవుతుందా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాక్యం ఇస్తాను నేను మీ టైం వచ్చినప్పుడు మీరు చదివేసేయండి చెప్తా ఒక్క నిమిషం చెప్పేస్తే వాళ్ళు ఎట్లా తెలిసి నీకు రికార్డింగ్ తెలుస్తుందా అన్నా ఇప్పుడు కొంతమందికి నేను వాక్యాలు ఒప్ప చెప్తాను ఎవరెవరో చదవగలరో వాళ్ళు మొదటిదిగా రెండవ దినవృత్తాంతములు ఎవరు రాసుకుంటారు నువ్వు రాసుకుంటా రెండవ దినవృత్తాంతములు తీసి పెట్టుకేసుకో టైం సేవ్ అవుతుంది దాని తర్వాత మనం వాక్యం స్టార్ట్ చేసినప్పుడు ప్రయత్నం అప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం బ్రదర్ రెండవ దిన ఏడవ అధ్యాయము ఐదవ వచనం నీది దాని తర్వాత దాని గ్రంథము దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం పన్నెండు పదకొండు మూడు రెండు సార్లు చెప్పినది ఏడవ అధ్యాయం యాదవ వచ్చినం ఎప్పుడొకటి పెన్ను పేపర్ పెట్టినారనుకోండి ఈజీగా ఉంటుంది ఎందుకంటే దేవుని వాక్యాన్ని అట్ట ధ్యానిస్తేనే మైండ్లో కూర్చుంటుంది యోహానుసువార్త ఎవరు చెప్తారు యోహానుసువార్త వ్యూహానుసువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో ఎవరు చెప్తారు ఇంకోటి నెక్స్ట్ ఏహెచ్కే గ్రంథం అంటే ఎహెచ్కేల్ గ్రంథము ఇరవై ఎనిమిది పద్నాలుగు అవచ్చనం ఇంకో ఇంకోరు చెప్తారు మత్స వార్త మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినం ఏహెచ్కేలు గ్రంథము ఇరవై ఎనిమిది పద్నాలుగు మత్తవార్త మూడవ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు దాని తర్వాత లాస్ట్ కి యోహాను సువార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనం యోహాను సువార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనం మార్కు సువార్త మార్కు సువార్త మూడవ అధ్యాయము పదహార వచ్చినం అందరు రాసుకున్నారా ఇంకొకరికన్నా డౌట్స్ ఉంటే చెప్పండి ఏడు ఆయన రాసుకుంటు సార్ పన్నెండు పన్నెండు సార్ లాస్ట్ చాప్టర్ లాస్ట్ చాప్టర్ సార్ అది సరే దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు చిన్నగా ప్రార్థించుకుందాం అందరు కళ్ళు మూసుకుంటే తర్వాత చిన్నపిల్లలు మీరు ఎవరు కూడా శబ్దం చేయద్దు సరేనా శబ్దం చేసిన వాళ్ళకి చాక్లెట్లు ఇస్తారా ఇవ్వరు కదా శబ్దం చేసే వాళ్ళకి చాక్లెట్లు లేవు ఎవరైతే సైలెంట్గా ఉంటారో వాళ్ళకి ఒకటి ఎక్స్ట్రా చాక్లెట్ ఎక్ ఒకటి ఎక్కువ ఇవ్వాలా ఎవరు శబ్దం చేయారో వాళ్ళకి ఒకటి ఎక్కువ ఇవ్వాలా చాక్లెట్ ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం కళ్ళు మూసుకొని పరుశుద్డవగు తండ్రి మీకు వదనాలను మహోనతుడకు దేవ మీకు స్తోత్రాలు వేసాయా ప్రవ్వా ఈ యొక్క కొత్త సంవత్సరంలో మన నడిపించినారు ప్రవ్వాలోకపు విధానం ప్రవ్వా కొత్త సంవత్సరం ఈ కృత సంవత్సరం ప్రవ్వా ఈ లోకాతీతంగా ప్రవ్వాత సంవత్సరం పాటిస్తున్నారు గానీ యథావిధిగా ఉంది సూర్యుని కింద సమస్తము యథావిధిగా నడుస్తుందని మీరు మాకు మాట్లాడుతున్నారు ప్రవ్వా కాబట్టినైనా క్రొత్త సంవత్సరము క్రొత్త దినము క్రొత్త నెల రక్షింపబడ్డ వాడి ఎప్పుడైతే వాడి జీవితము మీ కొరకు రక్ష అదే దినము క్రొత్త దినము క్రొత్త సంవత్సరం నూతన జన్మ అనుభవమే క్రొత్త దినము క్రొత్త సంవత్సరం కాబట్టి ఆత్మీయ దశలో వీటిని అర్థం చేసుకోండి బిడలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి ఈ యొక్క విశ్రాంతి దినం ప్రవ్వా ప్రవ్వ మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని తండ్రి ఆశీర్దించండి వారి జీవితాలలో సమృద్ధి అనుగ్రహించండి ఓ ప్రవ్వ మీరు సంపూర్ సమృద్ధి గల జీవితాన్ని అనుగ్రహించడానికే మీ లోకంలోకి వచ్చినారన్న ప్రవ్వా అటువంటి సమృద్ధి జీవాన్ని అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి మనము సాధారణంగా దేవుని వాక్యాలను ధ్యానిస్తే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తేపుడు మన మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఒకటి ఎవర్ ద్వారానన్నా మాట్లాడగలడు దేవుడు మనల్ని దేవుడు తన యొక్క సాధనంలాగా వాడుకుంటాడు కాబట్టి ఆయన మాట్లాడే టైంకి చాలా మంది ఏం చేస్తారు తెలుసా ఈ లోకల్లోకి వెళ్ళిపోతాడు వారి మనసు ఎందుకంటే సైతాన్ని ఎక్కడ దూరుతాడో మీకు చెప్పాలా సైతాన్ని ఎక్కడ దూరుతాడు తెలుసా మీ ఆలోచనలో దూరుతాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మీ ఆలోచన మీ ఆలోచనలకు దూరి మిమ్మల్ని మోసగిస్తూ ఉంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ ఆలోచనల్ని మీ మనసు ముఖ్యంగా మనసు ఆలోచన బాధ మనసు అంటే బాగుంటుంది కదా మీ మనసులకు దూరి మీ ఆలోచనల్ని తారుమారు చేస్తుంటాడు అట్లా అవిశ్వాసంగా పడేస్తాడు మనల్ని అందుకే నీ మనసు ఎక్కడుండాలా ఎక్కడుండాలా ఏసుప్రవ్ మీద ఉండాలా ఏసు ప్రభు మీద ఉండాలా ఏసు ప్రభు మీద ఉండాలా అర్థం ఆయన శిలో మీద పడుతున్న బాధని ఆ ఆ శ్రమని జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఉండాలి నీ మనసు ఎప్పుడైనా కానీ అప్పుడు ఏమైతే అంటే ఆ సిల్వ ధ్యానాన్ని ధ్యానించంగానే నీ మనసు టోటల్గా ఆయన మీద పడిపోయినప్పుడు సైతాన్ ఇంకా వాడుకోలేడు వాడికి అసహ్యం వాడికి ఏసులో రక్తం అసహ్యం ఏసులో మరణం అసహ్యం వాడికి కాబట్టి వాడిని చితగొట్టిండు కదా ఆదికాండ మొదట అధ్యయల మనం చూస్తాము ఆదికాండ మూడవ అధ్యయనం మనం చూస్తాము కాబట్టి అది దేవుని వాగ్దానం సైతానుని చితగొట్టేవాడు మన ప్రభు ఒక్కడే కాబట్టి దాని తర్వాత ఏసుక్రీస్తుని విమరించిన వాళ్ళందరూ వాణ్ణి చిత కొట్టచ్చా లేదా సర్ ఇదిగో సర్పంలో తెల్లను శత్రు అంతటి మీద వాణ్ణి చితగ మీ కాళ్ళ కింద లేదా ఎందుకు మీరు దయ్యం సైతాన్ అంటే భయపడతారు లేదా అది అబద్ధం అబద్ధం నమ్మద్దు అర్థమైందా సైతాను భయపెడతాడు అనేది అబద్ధం వాడు ఓడిపోయాడు మన ప్రభు వాడిని చిత్తగొట్టి నరకానికి పడేసాడు ఇప్పుడు అది అబద్ధం దాన్ని నమ్మద్దు మనం ఏది నమ్మద్దు వానికి ఇంకా అధికారం ఉందని రక్షింపబడ్డ వారి మీద వానికి అధికారం లేదు అర్థమైందా సైతన్ గారు పనిచేస్తు అనడానికి వీలు లేదు మంత్రాలు చేస్తున్నారు నా మీద అనడానికి వీల్లేదు నీ మీద గొర్రె రక్తం ఉంది నీ మీద మంత్రాలు పనిచేయడానికి వీలు యాకోబులో ఏ మంత్రం ఉండదు సైతానికి నీ అది మీద అధికారం పోగొట్టుకున్న వాడు ఏసుప్రభు మరణ భూస్థాపన ద్వారా మనము దాని ఆ యొక్క అధికారాన్ని తిరిగి పొందుకున్నాం ఆదాముకి ఇచ్చిన అధికారాన్ని యేసు ద్వారా మనం తిరిగి పొందుకున్నాం నువ్వు విశ్వాసంలో నీ నోట్ల నుంచి ఏ మాట ఆశీర్వచనం అది నెరవేర్తుంది శాపంగా నెరవేరుతుంది నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన నీ నోట్ల నుంచి శాపం వచ్చిందనుకో అది నెరవేరుతుంది అందుకే మీ పిల్లల్ని తిట్టకండి పిల్లలు మీ తల్లిదండ్రులకి కోపం పుట్టించకండి వాక్యం తల్లిదండ్రుల మాట వినడని ఉందా లేదా వాక్యం విధేత చూపించమని చెప్పిందా లేదా వాక్యం మమ్మీ డాడీ మాట వినమన్నదా లేదా వాక్యం మీరు మమ్మీ డాడీ వాక్యం వింటే దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు వినకపోతే ఆశ్రయించాడు మీకు స్కూల్లో సరిగ్గా టీచర్ సరిగ్గా పాటలు చెప్పదు పరీక్షలు సరిగా రాయలేరు మీరు మీకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ రావాలంటే ఏం చేయాలా తల్లిదండ్రుల మాట వినాలా కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా ఎప్పుడైతే ఆదామ వాళ్ళు పాపం చేసినరో ఏం జరిగిందన్న విషయాన్ని మీకు చెప్పాలా ఎప్పుడైతే ఆదమ్మ వాళ్ళు పాపం చేసిండ్రో దేవుణ్ణి వాళ్ళు ముఖాముఖిగా చూడడం పోగొట్టుకున్నారా యోగ్యత పోగొట్టుకున్నారు దేవుణ్ణి ముఖాముఖిగా చూడాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలా ఈ శర్రాన్ని ఛేదించుకోవాలా ఈ శర్రము అర్థంగా ఉంది మనకి ప్రభుకి కానీ దేవుడు శర్రం ఎందుకు ఇచ్చినో మనకు తెలుసు శర్రం లేకుండా ఈ లోకంలో ఏ పని చేయలేము దేవుని కొరకు సాక్షిగా ఉండలేం ఎక్కడ పోయి నువ్వు సువార్త ప్రకటించలేవు అందుకు ఇచ్చిండీ ఈ శరీరం కానీ పాప పూరితం అయిపోయింది ఈ శరీరం రక్షింపబడ్డాక మనము పరిశుద్ధంగా తయారు శరీరాన్ని ఛేదించుకొని ముందు పోతే మనము ఇప్పుడు హృదయ శుద్ధి దేవుని చూసేదారు చూడాలా లేదా అక్కడ చూడాలని కదా కానీ ఎప్పుడైతే ఆరామాలు పాపం చేసిండ్రో దేవుడు చూసిండు వీళ్ళని నేను ఎట్లా వీళ్ళతో నేను చేయలేకనే పాపం చేసారు వీళ్ళు శరీరం పాపంలో ఉంది మళ్ళీ ఎట్లా సహవాసం చేయాలా నా ప్రాణాలకి ఎట్లా నెరవేర్చుకోవాలా వీరికి లోకం మీద అధికారం ఇచ్చినా కానీ ఈ అధికారాన్ని వాడిని చేతిలో పెట్టారు దుష్టిని చేతిలో మళ్ళీ ఇప్పుడు దుష్టిని చేతి నుంచి తీసుకోవాలని నేను వాపస్ తీసుకుని ఎవరికి ఇవ్వాలా వీళ్ళకే ఇవ్వాలా మనిషికే ఇచ్చాడు ఈ సృష్టి భూమిని మనిషి కొరకు సృష్టించి భూమి మీద అధికారం ఇస్తే మనిషి అధికారాన్ని సైతానికి ఇచ్చేస్తాడు సైతాన్ని అందుకే మాట్లాడుతుండు నీకు ఈ లోకం ఇస్తా ఏం జై నా దగ్గరకు వచ్చి నాకు సాగిలప్పుడు ఈ లోకం అంతా నీకు అంటే వానికి అధికారం ఇచ్చిందా లేదా మనిషి మళ్ళీ యశ్ ప్రభు అధికారాన్ని తిరిగి తీసుకొని ఎవరికివ్వాలా నీకు నాకు ఇవ్వాలా అందుకే నేను చెప్తాను ఈ విషయం రక్షింపబడ్డవారికి అధికారం ఉంది లోకం మీద అర్థమైందా రక్షింపబడ్డవారికి అధికారం ఉంది నువ్వు ఈ గ్రహించి నువ్వు మాట్లాడినప్పుడు అవి నెరవేరుతాయి ఎందుకంటే నీకు అధికారం ఇచ్చింది ఈ లోకంలో అనుమానించకండి అనుమానించి పోగొట్టుకున్నారు క్రైస్తవులు అవిశ్వాసంలో పడిపోయినారు అందుకు కానీ మనం అట్ల మన మనం వీటన్నిటినీ ఆత్మలో తెలుసుకున్నాం కాబట్టి వీటన్నిటిని మనం ధైర్యంగా ప్రకటించాలి కాబట్టి మొదటిదిగా నేను ఈరోజు చెప్పే అంశం ఏంటంటే దేవుని గొరపిల్ల దేవుని గొరపిల్ల ఎవరు అన్న విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నా సరే మీకు క్లుప్తంగా అర్థమైపోతుంటుంది కూడా ఆదాము ఆ పాపం చేసినప్పుడు వారి పాపములను వారి పాపములను వారి పాపను కపిపుచ్చుటకు దేవుడు ఒక గొర్రెపిల్లని బలి అర్పించినట్టు మనం చూస్తాం కదా ఆది కాండంలో మొదటి బలి అర్పణ అదే మొదటి గొర్రెపిల్ల బలి అర్పణ ఫస్ట్ టైం ఏంటంటే దాన్ని ఇంగ్లీష్ దాన్ని ఏమంటామంటే ఏదేమి యొక్క బలి అర్పణ లేక ఆదాము యొక్క గొర్రెపిల్ల అని కూడా చెప్పొచ్చు ఆదాము కొరకు గొర్రెపిల్ల ఫస్ట్ గొర్రెపిల్ల బాగా అర్థం చేసుకోండి మీరు లెక్క పెట్టండి ఎన్నిసార్లు దేవుడు బలి అర్పణని స్వీకరించాల్సి వచ్చింది పాత నిబంధన కాలంలో ఇప్పుడు బలి అర్పణలు వేస్ట్ పనికిరావు ఇప్పుడు నువ్వు మీరు బరిని ఆటని బలి అర్పిస్తారు అక్కడిక్కడ అవి పనికి రావు అన్న విషయం నేను రుజువుపరుస్తాను వాక్యంలో ఎందుకు అంటే శ్రేష్టమైన బలిగా అర్పించబడి ఒక గొర్రె పిల్లలా కాబట్టి ఇంకా వేరే బలు మనకు అవసరం లేదు అయితే ఆదాము అవలకి పుట్టిన పిల్లలు కూడా బలి అర్పణ అర్పించినా లేదా కయను ర్పించడు హేబేలు కూడా బలి అర్పించడు హేబేలు గొర్రెపులను అర్పించాడు కయ్యను కూరగాయలు పండ్లు అర్పించేబేలు ఏం చేసాడు పండ్లు కూరగాయలు ఈ లోకాతీతమైన అర్పించుడు అవి శ్రేష్టమైన రక్తం లేదు పాపాలు ఎట్లా కప్పిపుస్తాడు హేబేలుకి అర్థమైంది ఎందుకంటే హేబేలు బలి అర్పించడు అనే వాక్యాంశాలు విశ్వాసంలో విశ్వ హేబుల్ రాష్ట్రపతిలో హేబేలు విశ్వాసం ద్వారా బలి అర్పించండు గొర్రె పిల్లలు అర్పించడు దేవునికి దేవుడు స్వీకరించడం లేదా హేబెలు బలిని అన్న రక్తముంది ఉంది కాబట్టి తర్వాత చాలా కాలం తర్వాత మీరు ఏం చేస్తారు తెలుసా నోవాహు బలి అర్పణ గురించి జ్ఞాపకం చేసుకోండి అంతవరకు బలి అర్పణలు అనిపించావు బైబిల్ మీకు ఎక్కడ కూడా ఎప్పుడైతే ఈ లోకాన్ని దేవుడు శిక్షించిండో పాపంతో నిండిన ఈ లోకాన్ని శిక్షించడు నీళ్ల ద్వారా శిక్షించినాక ఏం జరిగిందని చెప్పండి ఆ నోవాహ్ ఓడ నలభై దేవరాత్రులు వర్షానికి పైకి తేల్తా ఉంది నలభై అవరాజు తర్వాత తర్వాత అది క్రింది దిగి రావడం మనం చూస్తాం కదా క్రిందికి దిగొచ్చినాక బలి అర్పించిడు నోవా యొక్క బలి పశువు నోవా యొక్క గొర్రెపిల్ల కదా బాగా అర్థం చేసుకోండి ఆ ఎనిమిది మందికి కూడా గౌరపిల్ల రక్తం అవసరం ఆ ఎనిమిది మందికి కూడా గౌరపిల్ల రక్తము అవసరం దాని తర్వాత మీరు చెప్పండి ఎవరు శ్రేష్టమైన బలి అర్పించారు అబ్రహాం కదా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలి అర్పించాలనుకున్నాడు కానీ తీర్మానించుకున్నాడు వంద సంవత్సరాలకి పుట్టిన కొడుకును కూడా బలి అర్పించడానికి తీసుకుపోయిండు పెద్ద కత్తి తీసుకొని బాబుని చంపడానికి దేవుడు చేసిండు అబ్రహాన్ని పరీక్షించిండు నీ విశ్వాసం పరీక్షింపడాలా నీ విశ్వాసం పరీక్షింపడకపోతే పనికిరాందనేసి అనేక పర్యాలను జ్ఞాపకం చేస్తూ ఉంటాను అందుకు నీకు ఈ లోకంలో కష్టాలు శ్రమలు తప్పవు కాబట్టి కానీ ఏబేలు బలి అర్పణ ఇస్సాకు బలి అర్పణ స్వీకరించలేదు దేవుడు కదా ఇస్సాకుని బలిలాగా అర్పిస్తానంటే దేవుడు వద్దన్నాడు ఎందుకు వద్దన్నాడు చెప్పండి మనిషి బలి అర్పణ ఆయనకు అవసరం లేదు కదా యొఫ్తా గురించి ఎన్నిసార్లు నేను మీకు చూపించిన యొఫ్తా కుమార్తెని తను ఏమన్నాడు నేను తిరిగి వచ్చింది యుద్ధం గెలిచి వచ్చినాక మా ఇంట్లో నుంచి ఏది వస్తే దాన్ని మొదటిదిగా ఏదొస్తే దాన్ని బల అర్పిస్తున్నాడు ఏది అంటే పశువుడాలి కదా మనిషి ఎట్లయితే ఆ వాక్యం అట్లనే ఉంది ఏది బయటకు వస్తే ఫస్ట్ దాన్ని బల అర్పిస్తున్నాడు వాళ్ళ మనిషిని ఏది అంటరా నేను విన్నా పాస్టర్స్ చెప్పడము తన కుమార్తెని బలి అర్పించిన ఎక్కడ వాక్యం బైబిల్లో కానీ నేను రుజువుపరిచిన ఆమె తన జీవితాంతము మందిరానికే సమర్పించుకొని జీవించిందని అదే మరణించడం అంటే అర్థమవుతుందా ఈ లోకం దృష్టిలో నువ్వు బలి అర్పణలాగా బల అర్పించడం అంటే ఏది ఆనందించద్ది ఈ లోకంలో కష్టం కదా చెప్పడం అట్లా చాలా కష్టం కదా ఏది ఆనందించదు మనం ఆనందించకుండా ఎందుకు బ్రతకడం పుట్టడం ఎందుకు అంటారు సస్తే బాగుంటుంది అంటారు ఈ లోకస్తులు కానీ మనం ప్రభునంద ఆనందిస్తాం ఆ ప్రభునందే మనం ఆనందిస్తాం ప్రతిదీ ప్రభునందే ఆనందిస్తాం ప్రతిదీ ప్రభుకే సమర్పించుకొని ఆనందిస్తాం కదా తిమోతికి చెప్తాడు పావులు నువ్వు ఆహారం పొందుకుంటప్పుడు ప్రవ్వా దీన్ని శుద్ధీకరించి ప్రవ్వ దీన్ని శాంక్టిఫై చే ప్రార్థిస్తే నీకు ఏ రోగం రాదు ఆ దినదు బ్రదర్ ఈ దినదు బ్రదర్ అని చెప్తారు చంద్రశేఖర్ బ్రదర్ కానీ నేను ఇది కూడా చెప్పిన ఏ అవసరం కొన్నిసార్లు తప్పదు తినాల్సి వస్తుంది ఏం చేయాలి ప్రవ్వ దీన్ని శుద్ధీకరించి ప్రవ్వా అని ప్రార్థించమన్నాడు కానీ ఎంతమంది చెప్పండి మీ మా ఎవరన్నా శుద్ధీకరించని ప్రవ్వ ఈ ఆహారాన్ని ఎవరన్నా ప్రార్థన చేసి తిన్నారా అందుకు మీకు రోగాలు వస్తాయి అందుకు బ్యాక్టీరియా వస్తుంది అందుకు వైరస్లుంటాయి కడుపులా అందుకు లావైతుంటారు అందుకు బక్కాగైతుంటారు అందుకు అన్ని రోగాలు వస్తూ ఉంటాయి ప్రవ్వా దీన్ని శుద్ధీకరించట్టే అందులో విషమున్నా దేవుడు శుద్ధీకరించాల్సిందే అందులో ఏమున్నా కానీ కొరతలు అన్ని శుద్ధీకరించాల్సిందే ఉప్పు లేదు కారం లేదు ఎందుకు లేదు ఈరోజు అని అననం లేదు అంటే నువ్వు ఇంకా శారీరకంగా ఉన్నావు ఎట్లా ఎట్లా ఆహారం పెడితే అట్లా తినేసేయాలి ఇక మీదట సరేనా ఉప్పున్నా లేకున్నా తినేసేయాలా కారం ఉన్నా లేకున్నా ఎక్కువ కారం ఉన్నా బాగుందా అంటే బాగుందని అలా తాగాల తర్వాత లేకుంటే కొంచెం నెయ్యి నాలుక మీద పోసుకుంటే కారం పోతుంది అది సీక్రెట్ చెక్కరేసుకోవద్దు చక్కర వేసుకుంటే ఎక్కువైతే కారం కారం కొంచెం ఇట్లా నెయ్యి తీసుకొని లేక వెన్న ఏమని నాలుక మీద రుద్దేసుకుంటే క్షణంలో కారం పోతుంది మరీ పిల్లలకి మీరు చెప్తారు మీ పిల్లలు కారంకి ఏడుస్తానప్పుడు ఈ పని చేయండి కొంచెం నెయ్యి తీసుకొని నాలుక మీద రుద్దండి క్షణాలలో కారం మాయమైపోతుంది ఎందుకంటే సైన్స్ ప్రకారంగా అది కరెక్ట్ కారము దేంట్లో కరుగుతుంది అంటే నెయ్యిలని నెయ్యిలని ఓ బ్రదర్ పలా పలాని హోటల్లో బిర్యానీ ఎందుకు కారం ఉంటుంది అంటే వాడిని నెయ్యి ఎక్కువేస్తారని చెప్తాను ఈ హోటల్లో ఎందుకు కారం ఉంది బిర్యానీ అంటే వాడు నెయ్యి వెయ్యడు బ్రదర్ నేను చెప్తున్నాను ఇంకా నాకు తెలుసుకోవట్ సీక్రెట్స్ కాబట్టి చూడండి బలి అర్పణకు సంబంధించింది నిన్ను నువ్వు సమర్పించుకోవాలి నువ్వు కూడా బతుకుతే పడ్డ నీ జీవితం ఈ లోకంలో అంత సుఖం ఏముండదు ప్రతిరోజు బలి అర్పణలాగానే ఉంటుంది నీ జీవితం కానీ మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రతి దాంట్లో ఆయన నమ్మకంగా ఉన్నవాడన్న విషయం ఈ లోకంలో యవనస్తులు యవనరాళ్ళు స్త్రీలు పురుషులు అందరూ ఒకరినొకరు చంపుకుంటున్నారు ఈరోజు ప్రపంచమంతటా ఎందుకో తెలుసా ఒక మతం వాళ్ళు ఏమంటున్నారంటే ఇసాకుని కాదు బలి అర్పించింది ఇస్మాయిల్ని బలి అర్పించి తీసుకుపోయిండు అని ఒక మతం అంటుంది మరొక మతం వాళ్ళు తెలుసా ఇస్మాయిల్ కాదు ఇస్సాకునే తీసుకుపోయిండు అంటు వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారు నాలుగు సంవత్సరాల నుంచి చిన్న విషయం గురించి ఈ చిన్న విషయం ఒక మతం ఏమంటుంది ఇస్మాయిల్ని దేవుడు అబ్రాము బలి అర్పణ తీసుకుపోయిండు ఒక మతం ఇంకొక మతం ఏమంటుంది తెలుసా ఇస్మాయిల్ కాదు ఇస్సాకే వాళ్ళు కరెక్ట్ రీతిగా ఎందుకంటే ఇస్మాయిల్ పుట్టినప్పుడు ఇష్మాయిల్ పెద్దగా అయినప్పుడు ఇస్సాకు పుట్టినప్పుడు వయసు ఎంత అని ఉంది బైబిల్ల వాక్యం ఇప్పుడు నేను అవన్నీ చూపించాను మీకు ఇస్మాయిల్కి పదకొండు సంవత్సరాలు వచ్చినప్పుడు ఇస్సాకు పుట్టింటాడు చిన్నవాడు ఉంటాడు కాబట్టి బలి పశువుగా ఏమైనా అర్పించగలం పెద్దగైన వాడిన పశువుడినా కాబట్టి అక్కడ ఉంది వాక్యం అట్లా చిన్నవాడిని తీసుకుపోతారు కానీ పెద్దో నెట్ట బలి అర్పిణి తీసుకుపోతారు రాబం అది కాదని వాళ్ళు కానీ నేను వస్తాను ఫీల్డ్లకి ఇప్పుడు నేను వచ్చి చెప్తాను మీరిద్దరు తప్పు అసలు ఈసాగుడు అర్పించలే ఈస్మాలు అర్పించలే అర్పించలేదు కదా మరి ఎందుకు కొట్టుకుని చేస్తున్నారు నాలుగు వేల సంవత్సరాల నుంచి ఎంతమంది ఎవనసలను చంపుకున్నారు చిన్న అంశం గురించి అబ్రాము తన కుమారుణ్ణి చంపనీకి తీర్మానించుకున్నాడు కానీ దేవుడు చంపనీ ఒక గొర్రెపిల్ని ఇచ్చాడు అబ్రాహ్ము గొర్రెలని కానీ రెండు సంవత్సరాల క్రితం జరిగింది తండ్రి తన ఏకైక కుమారుణ్ణి బలిగా అర్పిస్తే కత్తిని ఆపలేదు ఆపిండా అసలైన శ్రేష్టమైన బలి అది కాబట్టి క్రైస్తవులు నమ్మిన బలి కరెక్ట్ అయిన బలి కానీ తగ్గిన రెండు మతాలు తప్పు అబద్ధం అని రుజుపరచగలవా నేను రుజువుపరుస్తున్నా కదా వాక్యం ప్రకారంగా ఎందుకు కొట్టుకొని చేస్తున్నారు అసలైన బలి ఇది కదా మేము చెప్పేది కరెక్ట్ కదా మీరు చెప్పేది అబద్ధం కదా యేసు మరణము మనకి సమాధానం కల్పించినప్పుడు కాని దాని గురించి మీరు కొట్టుకొని చేస్తున్నారే ఎంత మోస ఎంతమంది యోనస్తులను చంపేశారు మీరు నాలుగు వేల సంవత్సరాల నుంచి ఈరోజు కూడా చేస్తున్నారు అదే అంశం మీద అంత మోసకరమైన జీవితకాలం మనం కాబట్టి ప్రభు మనకి చూపించి మనం ఇది చూపించాలి ప్రజలకి ఈరోజు కూడా ఎందుకు కొట్టుకున్నారు కొట్టుకోద్దని చెప్పాలి మీకు అవకాశం వచ్చినప్పుడు అటువంటి మతస్తులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కొట్టుకోవడానికి వీల్లేదని అబ్రాహా తర్వాత నాలుగు సంవత్సరాలకి మరి ఒక మనం గమ గమనించగలుగుతున్నాం ఇది జరిగింది ఎక్కడ తెలుసా ఐగుప్తు దేశంలో మోషే బలి అర్పణ మోషే గొరెపిల్ల దాన్నే మనం పసకా పండగ అంటున్నామా లేదా అక్కడనే ఆరంభమైంది పసకా పండగ నిర్గమ్మకాండము పన్నెండవ అధ్యాయం ఈరోజు కొన్ని విషయాలు ఎందుకు ధ్యానిస్తాను సంతంగా పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తాము ఈ నెల ఒకసారి చూడండి ఎవరైనా చదవండి పన్నెండవ అధ్యాయం నిర్గమ్మకాండము పన్నెండవ అధ్యాయం ఎవరు చదువుతారు నిర్గమకాండము పన్నెడ అధ్యయం త్వరగా మొదటి వచ్చిన చూడండి ఏమన్నాడు నెలలలో ఈ నెల మొదటిది ఏ నెల ఏ నెల జనవరి నెల ఈ నెలలలో ఇది ఈ నెల మొదటిది ఏ నెల అది మీరు జనవరి అంటున్నారు కరెక్ట్ నేను వింటున్నా అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే అక్కడ ఒక క్యాలెండర్ స్టార్ట్ చేసిండు దేవుడు చెప్తున్నాను అక్కడ ఒక క్యాలెండర్ స్టార్ట్ చేసిండు దేవుడు అని చెప్తుండే ముందు ఇంకొక క్యాలెండర్ ఉండే నోవా జలపరానికి ముందు ఒక క్యాలెండర్ ఉండే దాని తర్వాత ఒక క్యాలెండర్ వచ్చింది ఐగుప్తులో ఒక క్యాలెండర్ ఉండే నాలుగు వందల ఒక క్యాలెండర్ పాటించారు నాలుగు సంవత్సరాల తర్వాత దేవుడే వచ్చి ముఖాముఖిగా స్వరంతో మాట్లాడుతున్నాడు వాళ్ళతో ఏమని మాట్లాడుతున్నాడు నెలలలో ఈ నెల అంటే ఈ రోజు మీకు కొత్త నెల స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది నేను జనవరి గురించి మాట్లాడతలేను రెండు సంవత్సరం గురించి అసలే మాట్లాడతలేను ఎందుకంటే సూర్యుడు ఉదయించాల ఆస్తమించాలా ఉదయించాలా ఆస్తమించాలా ఏదో విధి రోజులే కదా ఏదో కొత్తది ఎట్లా అనిపించింది చెప్పండి నాకు అర్థంగా కొత్తది ఎట్లా అనిపించింది చెప్పండి ఎవరికన్నా కొత్తది సూర్యుని కింద మన నరుడు పడు అగచాట్లు అర్థమే ఏమి ప్రసంగి ఈ లోకంలో ఏది కొత్తది లేదంటాడు సూర్యుడు ఉదయిస్తాడు ఆస్తమిస్తున్నాడు అంటాడు పగలైతుంది చీకటి అవుతుంది ప్రతిరోజు అటన్ అవుతుంది కదా ఇందులో ఏం మార్పు లేదు కదా అంటాడు ప్రసంగి అని నేను ఇప్పుడు అవి అన్ని డీటెయిల్గా మీకు చూపించాను కానీ నేను చెప్పేది ఏంటంటే క్లుప్తంగా దేవుడు ఒక క్యాలెండర్ స్టార్ట్ చేసిండు ఈ లోకము దాన్ని మర్చిపోయింది అంతే తేడా అర్థమవుతుందా ఈ లోకం దాన్ని మర్చిపోయింది ఆయన క్యాలెండర్ మర్చిపోయి మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా క్యాలెండర్స్ తయారు చేసుకున్నారు మీకు ఎంతమంది తెలుసు ఏస్ప్రో టైంకి ఒక క్యాలెండర్ ఉంది ఇస్రాయల్ ప్రజలు బబులోనికి కొనిపోబడ్డప్పుడు బబులోను ఒక క్యాలెండర్ పాటించింది బబులోని దేశస్థులు ప్రపంచానికి ఒక క్యాలెండర్ రుబ్బిండ్రు క్యాలెండర్లు మారుతూనే ఉన్నాయి గోడల మీద రెండు నాలుగు వేల సంవత్సరాల స్టోరీ చెప్తున్నాను మీకు నేను దాని తర్వాత రోమిలు వచ్చి ఒక క్యాలెండర్ పాటించారు జూలియస్ సీజర్ అనే ఒక రాజు చక్రవర్తి ప్రపంచానికి ఒక క్యాలెండర్ అంటగట్టిండి మన ప్రభు మన ప్రభున్న కాలం నుంచి మొదలుకొని పదహారు సంవత్సరాల వరకు అంటే మీ ముత్తాతల కాలం వరకు ఒక క్యాలెండర్ పాటించారు దాని పేరు జూలియన్ క్యాలెండర్ అంటారు అర్థమవుతుంది మీకు చెప్పేది అయితే ఆ జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా నీ పుట్టిన తేదీ ఒక పది రోజుల ముందు ఉంటుంది అర్థమవుతుందా తర్వాత పదహారవ పదహారు వందల నలభైవ సంవత్సరంలో ఒక క్యాథలిక్ పోపు ఏమన్నాడంటే ఈ క్యాలెండర్లో పది రోజులు తేడా వస్తుంది దీన్ని కరెక్షన్స్ చేయాలనేసి ఆయన ఒక కొత్త క్యాలెండర్ తయారు చేయించింది అందరిని బిల్చిండు మతస్థులన్నీ రకరకాల మతస్థులన్నీ రకరకాల శాస్త్రవేత్తలని ఖగోళ శాస్త్రం అంటే ఈ సూర్యుని చంద్రుని నక్షత్రం చదివే వాళ్ళని అందరినీ పిలిపించిండు పెద్ద సమూహం చేసి మీరు తయారు చేయండి కరెక్షన్స్ చేయండి క్యాలెండర్ కొత్త క్యాలెండర్ ఇవ్వండి నాకు అంటే కొత్త క్యాలెండర్ తయారు చేసారు కానీ పదహారు సంవత్సరాలు అంటే మన ముత్తాతలంతా జూలియన్ క్యాలెండర్ పాటించుండ్రు మరి ప్రపంచానికి మరొక క్యాలెండర్ రుద్దాలంటే కష్టం కదా కా రుద్దడానికి ప్రయత్నించి చివరికి పదహారు వందల యాభై రెండవ సంవత్సరంన కొత్త క్యాలెండర్ రుద్దిండ్రు ప్రపంచానికి దాన్ని ఏమంటారు అంటే ఆ గ్రెగరీ పోప్ అయిన పేరు పోప్ గ్రెగరీ ఆ పోప్ గ్రెగరీ అనేవైనా దాన్ని స్థాపించిండు కాబట్టి గ్రెగోరియన్ క్యాలెండర్ అంటున్నారు దాన్ని ఇప్పుడు పాటిస్తుంది అదే క్యాలెండర్ ఈరోజు జన్వరి ఎంతది ఏటు నిన్న ఫస్ట్ సెకండ్ కదా జనవరి సెకండ్ జనవరి సెకండ్ ట్వంటీ ఈ సంవత్సరం ఈరోజు ఇది గ్రెగరీ పోపు స్థాపించిన క్యాలెండర్ అర్థమైందా అయితే నేను చాలా సంవత్సరాల క్రితం రెండు ఇట్లా ఒకదాని పక్కన కూడా పెట్టుకుని మీరు ఇంటర్నెట్ లో వెళ్తే దొరుకుతుంది మీకు క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్ దొరుకుతుంది ఇప్పుడు మీ గోడ మీద ఉన్నదేమో గ్రెగోరియన్ క్యాలెండర్ క్యాథలిక్ మతస్థులు రుద్దిన క్యాలెండర్ అది కేథలిక్ క్యాలెండర్ కూడా చెప్పచ్చు దాని ఎవరిగా అటువంటి చెప్పరుగా నేను చెప్తున్నాను కేథలిక్ క్యాలెండర్ అది అయితే ఆ క్యాలెండర్ కీలనకి పది రోజులు తేడా అంటే ఇప్పుడు చెప్పండి నీ పెళ్ళి రోజు ఎప్పుడు అంటే ఆ క్యాలెండర్ ప్రకారంగా పది రోజులు ఈ క్యాలెండర్ ప్రకారంగా పది రోజుల తర్వాత నీ పుట్టిన తేదీ ఎప్పుడు ఆ క్యాలెండర్ ప్రకారంగా పది రోజుల క్రితమే మళ్ళీ ఈ క్యాలెండర్ ప్రకారంగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పుట్టిన తేదీ ఏది కరెక్ట్ నేను చెప్తున్నాను ఎవ్వరు చెప్పలేరు ఈ లోకంలో ఏ దినము కరెక్టో ఎవ్వరు చెప్పలేడు నేను ఎంతో మందికి సవాల్ చేసినది ఏదో అహంతో గర్వంతో కాదు నువ్వు అబద్ధాన్ని వెంబడిస్తున్నావు అందుకే దినములను ఆచరించద్ అని కో దళిత రాష్ట్రపత్రికల పౌరులు జ్ఞాపం చేసినట్టు కదా దినములు నమ్ముకోదు దినములను ఆచరించద్దు దిన ఆచరించద్దు కానీ మతంలో అన్ని ఆచరిస్తారు కదా నెలలు ఆచరిస్తారు సంవత్సరాలు ఆచరిస్తారు అక్కడ ఉంది సంవత్సరాలు ఆచరించొద్దాన్ని కదా దినములు మాసములు మాసములు అంటే నెలలు దినములు మాసములు ఉత్సవ కాలములు అంటే పండగలు ఉత్సవం అంటే పండగలు ఉత్సవ కాలములు తర్వాత సంవత్సరములు అంటే కృత సంవత్సరములు ఇవి ఎవరు చేస్తున్నారు చెప్పండి కాబట్టి అవి ఏవి పాటించద్దు అని వాక్యం సెలవిస్తుంది దినం నేను ఎందుకు పాటించదు అన్న ఇప్పుడు మీకు అర్థమైందా ఈ క్యాలెండర్స్ అన్ని తారుమారైనవి కాబట్టి మనం పాటించాం వాటికి ప్రాధాన్యత ఇస్తలేం మనం మనం ప్రాధాన్యత ఇచ్చేది తెలుసా ప్రతిది మన ప్రభుకి నీడ వంటిదే ప్రతి దినము కూడా నీడ వంటిదే ప్రతి సంవత్సరము నీడ వంటిదే ప్రతి రోజు నీడ వంటిదే ప్రతి మాసము నీడ వంటిదే నీడలు వెంబడించము ఏసు ఏసులో నీడను వెంబడిస్తావాంబడిస్తావా అంటే ఏం చెప్తారు చెప్పండి ఏసులోనే వెంబడిస్తామని చెప్తాం కానీ నీడలు వెంబడిస్తే ఏం చేయాలి చెప్పండి నువ్వు ఏసు కదా అది జరుగుతుంది క్రైస్తవ జీవితంలో కాబట్టి నిర్గమ్మ కాండము అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు మోసే అహరోలతోని నెలలలో ఈ నెల మీకు మొదటి నెల ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఆ రోజు ఏం జరుగుతుంది చెప్పండి చదవండి సార్ ఇది మీ సంవత్సరం నాకు మొదటి నెల మీరు ఇస్తే సర్వ సమాజంతో ఈ నెల ఏ రోజు దశమి అంటే పదవ తారీఖు పదవ తారీఖు ఈ నెల మీకు మొదటి నెల పదవ తారీఖు మీరు ఏం చేయాల బాగా బాగా వినండి ఇప్పుడు వారు తమ తమ కుటుంబములలో ప్రతి కుటుంబము లెక్క బాగా అర్థం చేసుకోండి ప్రతి కుటుంబము లెక్క చూడండి అక్కడ ప్రతి ఇంటికి ఒక లెక్క ఉంది పాపము అనే లెక్క ఉంది ప్రతి ఇంటికి బాగా అర్థం చేసుకోండి మోసతో మాట్లాడుతున్నారు దేవుడు ప్రతి ఇంటికి మీ ఇంటి పాపం మీకే నా ఇంటి పాపం మాకే ఎవడింటి పాపం వాడికే ప్రతి ఇంటి లెక్క అదే కాబట్టి ఆ లెక్క చొప్పున నువ్వేం చేయాలా ఒక ఒక గొర్రె పిల్లని ఏర్పరచుకోవాలా ఏం చదువు మళ్ళీ చదవండి సార్ గొర్రె పిల్లని చూడండి ఎవరు తీసుకుని రావాలా మీ ఇంటికి నేను మీ మీ కొరకు నేను తీసుకురావాల గొర్ర ఎవడి గొర్రె ఎవడి గొర్ర వాడే కదా ఎవడి గొర్ర వాడే తెచ్చుకోవాలి మీ గొరపిల్లని నువ్వే తెచ్చుకోవాలి నా గొరపిల్లని నేనే తెచ్చుకోవాలి ఎందుకు తెలుసా నా ఇంటి లెక్క ప్రకారంగా నేను తెచ్చుకోవాలా నీ ఇంటి లెక్క ప్రకారంగా నువ్వు తెచ్చుకోవాలా నీ లెక్క ప్రకారంగా నేను తేను ఎవడి పాపం వాడిదే ఎవడి భారం వాడిదే ఎవడి శ్రమ వాడిదే ఎవడి శాపం వాడిదే దాని ప్రకారంగా ఆ లెక్క లెక్క చూస్తాడు దేవుడు ఆ లెక్క ప్రకారంగా నువ్వేం చేయాలా గోర పిల్లలు తీసుకొని రావాలా లేక మేక పిల్లలు తీసుకొచ్చి బలి అర్పణగా ఇవ్వాలా ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోండి మీ పూర్వీకులు చేసిన పాపములు దాని శాపము మిమ్మల్ని వెంబడిస్తూ ఉంది దానికి బ్రేక్ కావాలా దానికి స్టాప్ కావాలంటే నువ్వేం చేయాలా వాళ్ళు చేసిన పాపపు పరిణామము నీ మీద ఉంటుంది అందుకే రోగాలు అట్లొస్తా ఉంటాయి తాతల నుంచి తాతల నుంచి రోగాలు శాపాలు నువ్వు ఎంత చేసినా నిన్ను నీకు సమృద్ధి ఉండదు నీ జీవితంలో ఎందుకంటే ఆ శాపము ఆ పాపము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి దాని నుంచి నువ్వు విడుదల పొందాలంటే నీ లెక్క సరిచూసుకోవాలా అర్థమవుతుందా నీ లెక్క సరిచూసుకోవాలా నీ పాపము సరి చేసుకోవాలా నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలా అదే వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఆ లెక్కకు తగినట్లు నువ్వు ఆ పశువును తెచ్చుకోవాలా నువ్వే తెచ్చుకోవాలా నువ్వే తెచ్చుకోవాలా నీ పాపానికి తగినట్లు బలి పశువుని నువే తెచ్చుకోవాలా అర్థమవుతుందా కాబట్టి వాళ్ళు అది ఏం లెక్క నాకేం తెలుసు నీకేం తెలుసు నువ్వు మటుకు పోయినప్పుడు సంతాలకు పోయినప్పుడు ఆ గోర్రఫిల్ చూసినప్పుడు నీకు అది అది అక్కడ ఉన్నయి ఆ గోర్రపిల్లని ఎట్లా చూడాలా దానికి ఎటువంటి మచ్చ ఉండద్దు దానికి ఎటువంటి రోగం ఉండొద్దు తర్వాత దానికి ఎంత వయసు ఉంది కూడా అక్కడ మీరు తర్వాత ఇప్పుడు వద్దు కానీ దానికి ఎంత వయసు ఉండాలా దాని ఇంటికి తీసుకొొచ్చి కొని మీరు మంచి జాగ్రత్తగా గమనించాల. ఎన్ని రోజులు గమనించాల చదవండి కింద. ఆ బిల్లను తినుటపు ఒక పుట్టగొమ్ము చాలాక పొలినియడలా. వాడిను, దాని పొరుగు వాడిను తమ లెక్క చెప్పున దాని తీసుకొనవలెను. ఆ వర పిల్లన భోజించుటకు ప్రతివాన్ని భోజనమునకు పరిమితిని బట్టి అది ఇప్పుడు చదవండి నిర్దోషమైన అంతే చాలా చూడండి నిర్దోషమైనది చెప్పండి మీకు ఎట్లా తెలుసుది ఇప్పుడు నేను మిమ్మల్ని సంతకు పంపిస్తా ఆ సిస్టరు కానీ తమకు తెలుసు ఎటువంటి మాంసం వండాలా ఎటువంటి చికెన్ కొనుక్కావాలో తనకు తెలుసు ఈ బ్రదర్ కి ఇంకా బాగా మనోజ్ బ్రదర్ కి బాగా మీకు ఎవరికన్నా పెండిళ్ళు అయినప్పుడు మటన్ ఎట్లాంటిది కొనుక్క రావాలా బ్రదర్ అంటే ఆయన ఒక్కడే ఇక్కడ చెప్పగలడు నాకు కూడా తెలియదు ఎటువంటి మటన్ కొనుక్క రావాలంటే ఆయన తీసుకొని పోయి చెప్తాడు ఇదే తీసుకోండి అని ఆ మటనే ఫిట్ అవుతుంది బిర్యానీ ఆయన ఎక్స్పర్ట్ అన్నట్టు అందులో అక్కడనేమో ఇంకో సిస్టర్ ఉంది మసాలా ఎట్లా కలపాలని ఆయన ఎక్స్పర్ట్ అందులో ఆయన తప్ప ఎవరు నేను చెప్తున్నా ఫ్రాంక్ ఇక్కడ ఆమెకు తప్పా ఎవరు తెలియదు మీరు చేసుకుంటారు ఇంటి మందం ఏదో చేసుకుంటారు సరిపోతుంది కానీ గొప్ప జనానికి చేయాలంటే అట్లాంటి వాళ్ళే అవసరం మనకి కాదు ఓసారి మీ చేతి వంట వల్లి తినిపియండి తినిపిస్తారా ఊరికే నేను జోక్ చేస్తున్నా మీరు సీరియస్ తీసుకోకండి ఆమెనే చేస్తుందా మంచిదే కదా మంచిదే కదా ఎవరికి ప్రేరేపణ కలిపితే వాళ్ళు చేసుకోండి అర్థమైందా కాబట్టి అది ఏడాది గొర్రపిల్ల అయి ఉండాలా మొగదై ఉండాలా అనుందా కాబట్టి నీ బాధ్యత ఇప్పుడు తెలుసా నువ్వు నువ్వు అక్కడ పోయినప్పుడు షాప్కి పోయినప్పుడు మార్కెట్కి పోయినప్పుడు అది ఏడాది ఎట్లా తెలుస్తుంది వాడు మోసం చేయొచ్చు కదా చేయొచ్చలేదా ఏ మోడ్రదర్ చెప్పినట్టే కరెక్టే అది ఒక సంవత్సరానికి కాబట్టి తీసుకపోనుకో అది పెద్దది అయితే తీసుకపోతారు కానీ దేవుని తెలుసు అది అది నీ బాధ్యత అది ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నీ నీ లెక్క చొప్పున నీ కుటుంబపు లెక్క చొప్పున దాన్ని తీసుకొచ్చుకోవాలంటే నువ్వు పోయి గమనించాలా పరిశీలించాలా అన్నింటినీ గమనించాలా అన్నిటినీ తెలుసుకొని దేవుణ్ణి సుద్ధించాలా అన్నిటిని తెలుసుకొని ఆయన సన్నిధిలో వచ్చి మనం కూర్చోవాలా అన్నిటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా అన్న విషయం వాక్యం జ్ఞాపకం చేస్తుంది అర్థం నిర్లక్ష్యంగా ఉన్నాడు ఇక్కడ ఇంకో బ్రదర్ నేను మర్చిపోయాను బ్రదర్ గురించి ఇంకొక ఎక్స్పర్ట్ ఉన్నాడు ఇక్కడ కానీ ఎట్లా మర్చిపోతేనే బాప్సా తీసుకోండి ఈరోజే ఆ బ్రీ కూడా ఎక్స్పర్ట్ వంటలల్లో ఇద్దరున్నారు ఈరోజు ఈరోజు ఎక్స్పర్ట్స్ ఏమొస్త కేటరింగ్ కేటరింగ్ అదే కేటరింగ్ అంటే వంటలు వండిపిస్తాడు ఆయన ఎక్స్పర్ట్ వంటలు వండి ఎక్స్పర్ట్ అయినా సరే వంటలు వండేటోళ్ళు వంటలు వండిపిస్టోళ్ళు ఉన్నారు వాటికి కావాల్సిన సామాన్లు కనిపిస్తోళ్ళు కూడా ఇక్కడ సో ఎక్స్పర్ట్స్ అంతా ఇక్కడే ఉన్నారు తినేటోళ్ళు కూడా ఉన్నారు తినేటోళ్ళు ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనం టేస్ట్ చేసి చెప్పాలి కదా వాళ్ళకి మనం మనం చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది మనమే టేస్ట్ చేసి చెప్పాలా బాగుందా లేదా అని మనం ముఖ్యమా వాళ్ళు ముఖ్యమా అందరూ ముఖ్యమే దేవునికి కాబట్టి మోసే బలి అర్పణ మోసే గొర్రెపిల్ల ఎటువంటిది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మోషగి దేవుడు బయల్పర్చన్ ఆ రీతి యేసు జీవితం కూడా ఆ బలి అర్పణ లాగానే కనిపిస్తుంది నేను ఎప్పుడన్నా మీకు ఓపిక ఉంటే చూపిస్తాను ఇప్పుడు చూపించాను ఎంకటి ఈరోజు వాక్య బోధ వేరే విధానంగా ఉండాలి కాబట్టి వేరే దేవుడు బయల్పర్చన్ కూడా నేను చూపిస్తాను కానీ మలాకి గ్రంథంకి వచ్చేపడికి ఇస్రాయల్ బలు పిచ్చి వాటిని అన్నిటినీ బలి అర్పించారు కుంటి వాటిని గుడ్డి వాటిని రోగంగాల వాటిని కూడా అర్పించేసారు దేవుని వాక్యానికి విరోధంగా జీవించు అట్లా దేవునికి బహు దూరంగా అయిపోయారు అందుకే మలాకి గ్రంథం మొదలుకొని మత్త సువార్త వరకు దగ్గర దగ్గర మూడు వందల సంవత్సరాలు చీకటి కాలం అంటాం చీకటి కాలం ఇంగ్లీష్లో డార్క్ ఏజెస్ అంటారు లేక డార్క్ పీరియడ్ అంటారు చీకటి కాలం మలాకి గ్రంథం తర్వాత మత్తయ్య సువార్త వరకు ప్రవక్తలు లేరు దేవుని వాక్యం లేదు బలి అర్పణలు లేవు మనుషులు లోకాతీతంగా జీవిస్తున్నారు ఇష్టం వచ్చినాడు ఎవడిష్టం వాడు జీవించి అంత భయంకరంగా జీవిస్తున్న టైంలో లో గల చీకటిలో మనం చూస్తున్నాము చీకట్లో ఉన్న మనుషులు గొప్ప వెలుగును చూస్తారని ఎవరు ప్రకటించరు మీ కాదా మీకా మీకా ప్రవచించండు కదా ఇంగ్లీష్లో మైకా అంటారు మైకా ప్రేష కూడా ప్రకటించాడు చీకట్లో నడుస్తున్న జనులు గొప్ప వెలుగును చూస్తారు మూడు వందల చీకట్లో గొప్ప వెలుగు ఏస్ప్రో పుట్టింది కదా ఎవరు గ్రమించలేదు ఆ చీకట్లో మనుషులు ఆయనని చూడాల్సింది కానీ ఎవరు చూడలేకపోయాడు ఎందు చూడలేకపోయారు అంటే పిచ్చి వాటిని అన్నింటినీ అర్పించుకుంటే వేరే బలు దేవుడు అర్పి బలిని అర్పించలేకపోయారు అందుకు దేవునికి దూరంగా అయిపోయారు చీకట్లో జీవిస్తూ ప్రభు పుట్టుకను కూడా గ్రహించలేకపోయారు అనే నేను మీకు చూపిస్తానన్ను దాని తర్వాత మనం చూస్తాము సొలమోను రాజు మొట్టమొదటి మందిరానికి కట్టింది దేవుని కొరకు కదా తన తండ్రి కట్టాల్సింది కానీ సొలమోన్ రాజు గట్టి ఒకసారి నుండి దినవృత్తాంతంలో రెండవ అధ్యాయము ఏడవ వచ్చినం ఐదవ ఏడవ అధ్యాయం వచ్చినోను బాగా వినండి ఎవరన్నా ఎన్నివే ఎన్ని గొర్రెల చూడండి ఎన్ని గొర్రెలు ఇప్పుడు చెప్పండి వంట వండటోళ్ల పరిస్థితి ఏంటి లక్షల గొర్రెలు మందిర ప్రతిష్ట రోజు ఇరువది రెండు వేల పశువులను లక్ష ఇరవై వేల గొర్రెలని బలి అర్పించిండే ఆయన సొలమోను గొర్రె పిల్ల అంటాం దాన్ని అంటే మొట్టమొదటి మందిరం కట్టబడినప్పుడు అర్పించబడ్డ బలి అది ఆ మనం చూస్తూ ఉంటాం దేవుడు ఎందుకు బలి అర్పణలని ఒక ఆచారంగా పెట్టిండంటే నేను వచ్చేంత వరకు మీ పాపములు కప్పి పూడాలంటే గొర్రె బలి అర్పణ తప్పదు దాని రక్తం ప్రోక్షించక తప్పదు నేను వస్తాను నేను త్వరగా వస్తాను నేను రాబోతున్నాను నేను వచ్చేంత వరకు మటుకు మీరు బలి ఇవి చేయాల్సిందే ఒక్కసారి నేను వచ్చినాక ఆ బలి పనికి రాదు అది విగ్రహారాధన అవుతుంది నేను వచ్చినాక ఈ లోకంలో నేను పుట్టినాక నేను మీ పాపాల నిద్రమై చనిపోయి తిరిగి లేచి ఈ లోకం నుంచి వెళ్ళిపోయినాక మీరు తిరిగి బలి అర్పణ అర్పిస్తే అది విగ్రహారాధన నేను నరకంగా నడిపిస్తుంది నేను వచ్చి వెళ్ళిపోయినాక మీరు తిరిగి మందిరం కట్టుకుంటే అది విగ్రహారాధన నేను దేవుని దగ్గర నడిపించదు అది కొంచెం కష్టం చెప్పడం ఈరోజంతా మందిరాలు కట్టుకుంటున్నారు కదా కానీ అవి మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరాలు ఆయన నివసించాడు ఆ పనికి రాని మందిరాలు ఏమన్నా ఇతను కలుసుకోడానికి కూర్చొని ఆరాధించుకోవడానికి మంచిదే కానీ దాన్ని మందిరంగా పరిగణించద్దు కాబట్టి క్లుప్తంగా చూపిస్తున్నాను మీకు దానియుల గ్రంథం నుంచి ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను చూడండి ఎందుకు ఎందుకు ఆ బలి పనికి రాదు ఎందుకు అది దేవుని నిర్ణయం అది దేవుని సంకల్పం పన్నెండవ అధ్యాయం దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ చూస్తున్నాం దీన్ని అనుదిన బలులు నిలుపు నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనంను కలగజేయు హేయమైన దానిని నిలోవబెట్టు వరకు ఇదొక ప్రవచనము వెయ్యి వెయ్యి రెండు వందల అదొక అదొక ప్రవచనం గురించి మాట్లాడుతున్నాడు కానీ మొదటి భాగం నేను తర్వాత తక్కిన ప్రవచనం మీరు ఎప్పుడన్నా మన రికార్డింగ్స్ వింటారు మీరు కానీ ఇప్పుడు నేను ఓపెన్గా దాని పబ్లిక్లో చెప్పాను ఎందుకంటే మన బోధెట్ట వెళ్ళిపోతుంది కానీ ఒక విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి మొదటి భాగంలో ఏముందంటే అనుదిన బలులు ఆపివేయ టైం అనుదిన బలులు ఆపివేయడం అవి ఆగిపోక తప్పదు అని చెప్తున్నాడు అదే ప్రవచనం ఈశ్వర పుట్టేంత వరకు బలి అర్పణలు సబబు కానీ ఆయన పుట్టినాక అనుదిన బలులు అవసరం లేదా అవి ఆపివేయాల్సిందే అది ఎవరు ఆపివేసిన నేను ఎన్నిసార్లు మీకు చూపించిన వాక్యం ఆయన మరణం ద్వారా ఆయన మరణము అనుదిన బలులని ఆపివేసింది ఇంకా పనికిరాదు నేను వచ్చేసిన ఆది కానీ నుంచి చెప్తాను నేను వస్తాను నేను వస్తాను నేను వస్తాను అనే నేను ఇప్పుడు వచ్చేసిన కాబట్టి ఆ బలిలు పనికి రావు అది విగ్రహన నువ్వు పసక పండగ చేసుకుంటున్నావు బ్రదర్ అన్న నువ్వు నేను లేని నేను బలి అర్పిస్తలేను బ్రదర్ అంటే మళ్ళీ పసక పండగ చేస్తున్నావే పస్క పండగ కూడా ఒక ఆచారమే అది కూడా విగ్రహార్ధనే నువ్వు ఎటువంటి పండుగలు హైదరాబాద్లో చూస్తూ ఉంటావు చర్చెస్ పండుగలు చేస్తూ ఉంటాయి ఎటువంటి పేర్లు పెట్టుకొని పర్మశాల పండగ కానీ పస్క పండగాని ఇట్లా రకరకాల పండగ బ్యానర్లు పెట్టుకొని పండగలు చేస్తూ ఉంటారు అవన్నీ విగ్రహార్థలు ఎందుకంటే పండగలన్నీ అవన్నీ నీడలు అని కొలసల రాష్ట్ర పత్రిక మూడవ ఎన్నిసాలు చూపిస్తాను మీకు అవన్నీ నీడలు నిజ స్వరూపం ఏసు ప్రభులు ఉంది ఎందుకంటే ప్రతి పండగ ఏసు ప్రభులో చేస్తాం ప్రతిరోజు చేసుకుంటే నేను క్రిస్మస్ పండుగ ఐదు గంటలకు వేసి ఐదు ఐదు వరకు వేసుకొని సార్ లేట్ అయితే దేవా నూతనంగా నా హృదయంలోకి జన్మించు ప్రవ్వా అని నేను స్వీకరిస్తాను అప్పుడే నా క్రిస్మస్ పండగ ప్రతిరోజు క్రిస్మస్ పండుగ చేసుకుంటే నేను ఇరవై ఐదో తారీఖు నేను చేయను పండుగ కొత్త బట్టలు వేసుకుంటే ఈ కూడా అంటారు కదా ఈ కొత్త పండగ చేసుకుంటారు వీడు కదా ఆ రోజు కాకుండా వేరే రోజు వేసుకుంటా కొత్త బట్టలు అవుతుందా మీకు నేను చెప్పాడు మెంటలో అనుకుంటారా లేదా కొత్త బట్టలు లేదురా పండుగ రోజు చేసుకోకుండా అంటే మెంటలో కదా మెంటలోడే కదా అందరి దృష్టిలో మెంటలో ఏ చర్చ్ వాడన మీరు కదా ఇరవై తారీఖు కానీ ఇరవై తారీఖు కానీ కొత్త బట్టలు వేసుకుంటే ఏం రాష్ట్ర బట్టలు వేసుకున్నామంటే క్రిస్మస్ పండుగ చేసుకుంటాడు మెంటలోడా కదా మెంటలోడా కదా అనుకుంటారా లేదా అనుకోవాలని మనం చేయాలా మీకు అర్థమవుతుందా ఈ లోకం దృష్టిలో మనం వెర్రివారం అని అనుకోవాలా కానీ దేవుని దృష్టిలో జ్ఞానవంతులు నువ్వే ఇప్పుడు అర్థమవుతుందా ఎవడు జ్ఞానవంతి ఎవడు వెర్రివాడో కదా కాబట్టి చూడండి శ్రేష్టమైన బలిని అర్పించింది ఇప్పుడు ఎన్ని లెక్క మీరు ఎవరైనా లెక్క ఎన్ని లెక్క నేనైతే ఆరు లెక్క మొదటిది ఆదాము గొరపిల్ల రెండవది హేబేలు గొర్రెల్ల మూడవది నోవాహ గొర్రపిల్ల నాలుగవది అబ్రాహం గొర్రపిల్ల ఐదవది మోసేది ఆ ఎట్లా మర్చిపోతారు అసలు అయింది అది ఐదవది మోసేది ఆరవది సులభంది మీరు ఎట్లా మర్చిపోతారు మీరు ఇప్పుడు పరీక్ష పెడితే అంతా ఫెయిల్ అవుతారు నేను అట్లా తీసుకుంటా బైబుల్ని పరీక్షలాగా తీసుకుంటా మళ్ళీ నేను చూడకుండా ఎట్లా చెప్తున్నా మైండ్లో రిజిస్టర్ అయినాయి నా మైండ్లో అందుకు పరీక్షలు పాస్ కాదు ఇంట్లో ఇల్లు పాస్కార్ పాస్ కారు పరీక్షలు ఎంత చదివితే ఏం లాభం పరీక్షలు ఉంటే అప్పుడు చదువుతారు పిల్లలు ఎట్లుంటుంది మైండ్లో ఏ రోజు ఆ రోజు చదువుకుంటే మైండ్లో ఉంటుంది ఈరోజు క్లాస్ అయింది అనుకో టీచర్ చెప్తుంది లెక్కలు ఈరోజు ఇంటికి వచ్చి నేను అన్ని హోంవర్క్ చేసుకుంటే నా మైండ్లో కూర్చుంటుంది పరీక్ష రేపు ఉందంటే ఈరోజు ఓపెన్ చేసి ఏం అర్థమవుతుంది నాకు తెలిసి ఒక బ్రదర్ ఏం చేసేటు సంవత్సరాత టైంపాస్ చేసి రేపు పరీక్ష ఉందంటే రాత్రి అంతా చదివిండు రాత్రి అంతా చదివి పరీక్షలో పోయి ద్రోహండి అట్లా అట్లా ఉంటుంది మళ్ళీ చెప్పండి దేవుని మీద దేవుణ్ణి నువ్వు నే దేవుని అంటే నాకు ఏం చేసిండు దేవుడు నువ్వు చేసిన తప్పుకి దేవుని మీద నువ్వు నేరం మోపితే ఎట్లా ఈరోజు క్రైస్తవ జీవితం అంతా తయారైపోయాను కదా మనము నేర్చుకోవాలా చదువుకోవాలా ఎందుకంటే ఏసు చెప్పిండు మీరు చదవలేదా అని రేపేం చెప్తారా అండి ముందులో నేను చదువుకోలేదు దేవా అని చెప్తావా మళ్ళీ నిన్ను చదవని చెప్పినా కదా అనవలేదా లేఖనాలను పరిశోధించండి మీరు చదవలేదా మొదట ఏం రాయబడిందో మీరు చదవలేదా లేఖనాలను చదవలేదా అనడం లేదా చదువువాడు గ్రహించునుగాక అనడలేదా మరి చదవనడం లేదా నేను చదవనంటే నీ నువ్వు తప్పు చేసుకొని దేవుడిని లేక నాకు ఏం అర్థం కావట్లేదు బైబుల్ అంటే నువ్వు చదువుకోకపోతే నీకు ఎట్లా అర్థమవుతుంది చదువుకోవాలా దేవుడు చెప్తున్నాడు దానికి వయసుగా ఏం పరిమితం లేనలేదు ఏ వయసు చదవడం నేర్చుకోవచ్చు నీకు ఆశ ఉండాలి అంతే అర్థమవుతుందా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏ వేసిన నేర్చుకోవచ్చు నేను నేర్చుకున్నా గంటలు గంటలు ఇంగ్లీష్లో కూడా వాక్యం చెప్తాను నేను నేర్చుకున్నా నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాను పెద్ద పెద్ద ఆఫీసర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాను డాక్టర్లకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తా నేను నేర్చుకున్నాను నేను ఎందుకు నేర్చుకున్నాను అంటే మళ్ళీ నేను కూడా అటనే ఉంటే ఈరోజు మీ దగ్గర నిలబడకపోయాడండి ఇటువంటి అన్ని వాక్యాలు నేను చూపించకపోయాడు మళ్ళీ మీకు ఆశ ఉండాలా అట నేర్చుకొని ప్రకటించాలా అన్న ఆశ కాబట్టి చివరిదిగా చూడండి ఆరు అయిపోయినాయా ఇప్పుడు ఏడవది ఎవరు చదువుతారు చెప్పండి యూహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన యోహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం ఎవరికి వాక్యం నాకు తెలియదు మర్నాడు మర్నాడు యూహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోకా పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇది ఏడవ గొర్రెపిల్ల బాగా అర్థం చేసుకోండి ఇది ఏడవ గొర్రెపిల్ల లెక్క పెడుతుండ్రా ఇది ఏడవ గొర్రెపిల్ల దీని తర్వాత ఏడు అంటే సమాప్తమా వారానికి ఏడు రోజులు ఏడవ దినం సమాప్తమా ఆరవ దినము మనిషిని సృష్టించి ఏడవ దినం విశ్రాంతి తీసుకోడు దేవుడు విశ్రాంతి తీసుకోక ఏం చేసింది ఇదిగో మనిషి నీ కొరకు నేను తయారు చేసిన లోకాన్ని నీ కొరకు నీకంటే ముందే అన్నిటినీ జమ చేసి పెట్టినా ప్రతి వస్తువుని జమ చేసి పెట్టినా ఇప్పుడు వీటి మీద నీకు అధికారం ఇచ్చిన నువ్వు దీని రాజ్యం ఎలుకో అని ఇచ్చాడు అందుకే ఆయన తిరిగి వచ్చినప్పుడు తిరిగి రాజ్యం ఇస్తాను లేదా వాక్యం నువ్వు పోగొట్టుకున్న పాపం వలన ఆదాము పాపం వలన ఆ రాజ్యం అధికారం పోగొట్టుకుని సైతానికి అధికారం ఇచ్చాడు సైతాన్ అధికారం నుంచి దేవుడు లాక్కొని మన చేతికి ఇచ్చాడు మరణ భూస్థాపన పురం నీకు అధికారం ఇచ్చిందక నువ్వు అధికారం వాడుకోకుండా ఏడ్చుకుంటా కూర్చుంటే ఏమన్నా ఈ రోజు క్రైస్తవులు రక్షణ చేస్తున్నారు రక్షింపబడ్డ నువ్వు బాప్సం పొందిన నువ్వు మూల కూర్చొని ఏడ్చుకుంటా కూర్చుంటే కాదు నీ నోటి ద్వారా ఉచారణ చేస్తే నీ అధికారం నీకు ఇచ్చిన అధికారం శత్రువు మీద అధికారం ఇచ్చండు సైతాన్ మీద అధికారం ఇచ్చండు శత్రువు సైతాను అనుచరుల మీద అధికారం ఇచ్చండు ఈ విషయం మీకు బాగా చెప్పాలి నేను సైతాను అనుచరులు తేళ్లవి సర్పములు సర్ప సంతానం వారి మీద నీకు అధికారం ఇచ్చండు కాబట్టి నువ్వు ఉచ్చారణ ఇస్తే అవి నీ మాట వినాల్సిందే ను తీర్మానించుకోవాలి అంతే ను మాట్లాడాలి అంతే పలాంటి వ్యక్తి నీకు వ్యతిరేకంగా ఉండు ఆయనతో నువ్వు మాట్లాడు నేను ఇట్లా నోరే మూసుకొని మాట్లాడుతుంటావు ఏస్తున్నాను నీకు ఆజ్ఞాపిస్తున్నా నాకు వ్యతిరేకంగా ఉండడానికి వీల్లేదని నీ మనసులు అనుకో ఆయన సమాధానం కాకపోతే వచ్చి నన్ను అడుగు అర్థమవుతుంది నేను చెప్పే మాట నీకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళతో మీరు పోయి మాట్లాడండి ఏసుకృష్ణ నీకు ఆజ్ఞాపిస్తున్నా నేను ఈ మాట్లాడుకో ఇట్లా ఉచ్చరణ చేయకండి డైరెక్ట్ మాట్లాడితే వాడు నేను కొట్టిపోతాడు మనుషులు అనుకో లేకపోతే సైలెంట్గా అనుకో మనుషులు అనుకో ఏసుకృష్ణ నీకు ఆజ్ఞాపిస్తున్నా నా ఫైల్ పుట్టడానికి వీలెదు నా ఫైల్ సైన్ చేసి క్లియర్ చేయి ఏ నీకు ఆజ్ఞాపిస్తున్నా జరగాలంతే ఎందుకో తెలుసా నీకు అధికారం ఇచ్చింది దేవుడు నువ్వు వాడుకోవాలి ఇంతకాలం ఏడ్చుకుంటా కూర్చున్నావు ఉపాసులుంటా కూర్చున్నావు నీకు ఇచ్చిండు ను ఎంత ఉపాసం చేసుకుని నేను మీకు ఎన్నిసార్లు చెప్తా కొంచెం కఠినంగా ను ఎంత ఉపాస ప్రార్థనలు చేయి ఎంత కొట్టుకో గాయపరుచుకో దేవునికి ఇష్టమా అటువంటి ఉపాసం ఎక్కడుంది వాక్యం యశగ్రంథంలో ఉంది కదా ఏ అధ్యాయంలో యాభై ఎనిమిదిలో ఉందా సరే యశాగ్రంథం యాభై ఎనిమిదిలో ఉందంట అటువంటి ఉపాసం దేవునికి ఇష్టం లేదంట ఏంది వాడు తన శరీరాన్ని గాయపరచుకుంటూ ఉపాసం ఉంటూ ముఖాన్ని వికారంగా చేసుకొని పిచ్చోడ్లాగా నిలబడి ఉపాసం ఏంటి బ్రదర్ ఎట్లున్నావు అంటే ఉపాసం ఉన్నాం బ్రదర్ అంటే నువ్వు చూపించుకోవడానికి చేసినావు అన్నట్టు ఉపాసం అవి పనికిరాని ఉపాసలు నిజమైన ఉపాసం ఏం తెలుసా బీదలకు సువార్త ప్రకటించడమే అసలైన ఉపాసమంట అనాథలను ఆదరించడం ఉపాసం అంట గొడ్డి వానికి చూపు చూపించడం అసలైన ఉపాసం అంట బట్టలు లేని వానికి బట్టలు ఇవ్వడం అసలేని ఉపాసం అంట చెరసలలో ఉన్న వాడిని పోయి పరామర్శించడం అసలైన ఉపాసం అంట ఎప్పుడన్నా మనం చేసినామో ఏ రోజు అటువంటి ఉపాసం లేమే అందుకు మీ ప్రార్థనలకు జవాబు రావట్లేదు మీరు పనికిరాని ఉపాసాలు చేస్తుంటే నేను ఎట్లా మిమ్మల్ని మెచ్చుకుంటా అటువంటి ఉపాసం నేను ఏర్పరచుకున్న ఉపాసమా అంటాడు అధ్యాయంలో ఇరవై ఎనిమిది యాభై ఎనిమిదవ అధ్యాయం నాకు అటువంటి ఉపాసం అవసరం లేదు నీ శరణి గాయపరుచుకోవడానికి నేను ఎప్పుడు ఒప్పుకోను నేను నీకు అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయి లోకంలో అధికారం నువ్వు అధికారాన్ని వాడుకోకుండా ఇంటి జరగచుకుంటా కూర్చుంటే నీకు కార్యాలు జరగవు అంటున్నాడు కాబట్టి లోకపాపంను వసుకుని దేవుని గౌర పిల్ల ఆయన తన పని ముగించి తన అధికారాని సైతాం చేతకెళ్ళి గుంజుకుంటు అర్థమవుతుందా నేను చూపించిన వారం ఎట్లా గుంజుకుండవు గుర్తుందో ఎవరికన్నా ఎట్లా గుంజుకుండో మూడు తాళాలు వాళ్ళ ఎవరికి వెళ్ళి గుంజుకుంటా అని చూపించిన గుంజుకుంటా లేదా మూడు తాళాలు ఏందా మూడు తలా మరణపు ము సమాధి కదా ఇంకా అక్కడ అంటే అక్కడ ఉండడానికి వీల్లేదు మనుషులు సమాధులలో ఉండడానికి వీల్లేదు మరణానికి నీ మీద అధికారం లేదు కదా పర్లోకం అన్ని తలాలు లాక్కొని వచ్చేసిండు సైతాన్ దగ్గరికి వెళ్ళిన నేను మీకు చూపించిన ఇంకా లేదు పో ఇచ్చేయ్ తలాలని గుంజేసుకున్నాడు మన దగ్గరికి వెళ్ళి తెలుసా చీకిచ్చిపోయింది నువ్వేమో వాటిని ఎక్కడ చూసినావు అని సంకల పెట్టుకున్నారు మీరు క్రైస్తవుల్ని కదా నీకు అధికారం ఇస్తే ను సంకల పెట్టుకుంటే ఏ మళ్ళా ఆయన బయడితేముందా నాకు ఏం చేసిండే ప్రభు అంటాడు మెంటల వాళ్ళు నాకేం చేసిండే ప్రభు అని ఉంటారు నేను ఇంతకాలం నమ్ముకుంటే నాకేం చేసిండంటే నువ్వు ఏ రోజు కూడా నీ అధికారాన్ని వాడుకోలేదు నువ్వు ఏ రోజు కూడా ఒక లీడర్ లాగా ఈ లోకంలో లేకపోయినావు నువ్వు ఎప్పుడు బానిసలాగానే ఉంటువి మళ్ళీ ఎప్పుడు విజయం చూస్తావు బానిసవి దేవుడు ఎందుకు నాలుగు నాలుగు వందల సంవత్సరాలు ఇసల్పదే దర్శించలేదా తెలుసా ఏడ్చుకుంటా కూర్చున్నారు నిజంగా ఎవరు దాన్ని వ్యతిరేకించలేరు ఈ సేవకులు ఏడ్చుకుంటా కూర్చున్నారు దేవుడు అంటున్నాడు వాళ్ళ ఏడుపు నా దగ్గరికి మొర వినిపించింది నా సన్నిధికి వచ్చింది అంటున్నాడు అయినా కానీ నేను వాళ్ళని విడిపించలేను మోసే ఎందుకు నేను వాళ్ళకి ఇచ్చిన అథారిటీ వాళ్ళు వాడుకోలేకపోతున్నారు అధికారాన్ని వాళ్ళు ఏడుస్తా ఇంకా బానిసల్లాగనే లాగానే జీవిస్తా ఉన్నారు వాళ్ళ బుద్ధి అట్టు కాబట్టి నువ్వన్న చెప్పు మోషే మోషే అనొచ్చు కదా దేవా నీకు అధికారం లేదా నీవే ఈ సృష్టికి కర్త నువ్వే కదా వాళ్ళ నువ్వే వచ్చి విడిపించచ్చు కదా అంటే నేను రాను ఎందుకో తెలుసా ఆదాంకి ఆల్రెడీ నేను వాగ్దానం చేసిన ఈ భూమి అంతటి మీద నీకు అధికారం ఇచ్చిన ఆదాం మాలనే నా వాపస్ తీసుకోని అధికారం ఆదామే చేయాలా ఆదాను సంతానమే ఆ అధికారాన్ని వాడుకోవాలా దానికి వాళ్ళు వాడుకోలేదు ఇప్పుడు నేను నీకు చెప్తున్న మోషేక్ మరోసారి జ్ఞాపకం చేస్తున్నా నువ్వన ఈ అధికారాన్ని వాడు పోయినవరం నేను చూపించిన శనివారం నువ్వన ఈ అధికారాన్ని వాడు అందరు ఎర సముద్రం అడ్డం వచ్చింది ఎరకల సైనికులు యుద్ధాలకు కత్తులు పట్టుకొని వస్తున్నారు చంపడానికి మనుషులని వీళ్ళ దగ్గర ఏం లేవు కత్తులు మళ్ళీ మోషే ఏంది నువ్వు మమ్మల్ని ఇటు మోషే మోసేట్ ప్రభా ఏం చేయాలంటే నేనేం చెయ్యండి మోసే నేనేం చెయ్యను నా దగ్గర పవర్ ఉంది నేను నా పవర్ వాడాలంటే అధికారం నీ చేతులు ఉంది నువ్వు చెప్తే నేను చేస్తాను నా అధికారాన్ని వాడతా నా పవర్ని వాడతా నువ్వు చెప్పకపోతే నేను చెయ్యను మళ్ళీ ఏం చేయాలా ప్రభా నీ కట్టే లేపు నీ చేతిలో ఉన్న కట్టే లేపు ఏం చేయాల నీలంటే అజ్జయ్ పాయలైంది బాగా అర్థం చేసుకోండి నీ అధికారము దేవుని పవర్ కలిస్తేనే కార్యాలు జరుగుతాయి అర్థమవుతుందా నీ ఉచ్చారణ దేవుని నాకు బయలుపరిచిన నేను ఇప్పుడు వాడుతున్నాను ఇది వాక్యం ఈ ఉచ్చారణ నేను చేస్తున్నాను ప్రవ్వా నీ పవర్ నాకు ఇచ్చిన అధికారాన్ని నీ మహిమార్థంగా వాడుతున్నాను కార్యం చేయి ప్రవ్వా అంటే ఎందుకు కాదో మీరు చెప్పండి ఇవి తెలుసుకొని చేస్తే అందుకే ఆ సమరస్థీ తన మాట్లాడుతున్నాను అమ్మ మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారమ్మా ఇన్ని సంవత్సరములు నేను తెలిసిన ఆరాధిస్తున్నా దేవుణ్ణి తెలుసుకుని ఆరాధించడం లేదు క్రైస్తవ జీవితం మీరు వచ్చి వాళ్ళకి తెలియ ఈ సత్యాలు ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు ఎవరిని మనము నేను కదా ఏ ఫాసర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడతలేం కదా వాళ్ళకి తెలియలేదు వాళ్ళకి బయలుపరచబడలేదు నీకు బయలుపరచబడింది నువ్వు దాన్ని ఏం చేసినావు నువ్వు ప్రకటిస్తలేవు నువ్వు చెప్పాల మనుషులకు ఇవన్నీ సత్యాలు నీకెందుకు నేను వచ్చి చెప్తున్నాను నాకు బయలుపరిచిన దేవుడు నీకు బయలుపరచడా నీకు కూడా బయలుపరచుడు ఈరోజు ఎవరైతేగా చెప్పాలంటే మీకు చదువు నింటే ఎప్పుడో తెలుసుకునే వాళ్ళు మీరు కొన్ని సంవత్సరాల క్రితమే మీకు చదువు లేదు కాబట్టి చాలా లేటుగా వచ్చింది మీ దగ్గరికి ఇప్పుడన్నా మీరు మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి కనీసం ఇప్పుడన్నా పోయి మీరు వీటిని ఉచ్చరించండి పాటించండి మీ వలన కార్యాలు జరుగుతాయి మీరు ఉచ్చరించడం వలన అద్భుతాలు జరుగుతాయి ఇంతకాలం ఎందుకు జరగలేదు మీరు ఉచ్చరించలేదు నేను ఉచ్చరిస్తున్న కార్యాలు జరుగుతున్నాయి నేను ఎక్కడ ఉచ్చరించినా అక్కడ కార్యం జరుగుతుంది అర్థమవుతుందా నేను చూపిస్తా కూడా మీ కార్యాలి క్షణాలలో అద్భుతాలు జరిగినాయి మోసుకొచ్చిన పేషెంట్లు చేతులలో మోసుకొచ్చారు ఎయిడ్స్ పేషెంట్ని ప్రార్థన చేసిన వాడండి కార్యలు జరుగుతాయి నేను దాని గురించి ఏం ఖుషిగాను ఎందుకో తెలుసా అది చాలా చిన్నది కార్యం మీకది గొప్పగా అనిపించవచ్చు నేను కొండ ప్రాంతం ఆ రవి బ్రదర్ నా పక్కనున్నాడు ఒక అమ్మాయి మంచమీద పండుకుంది రెండు మూడు వారాల నుంచి మంచమీ లేస్తలేదు ఎందుకంటే ఇది మెడకై దితలేదంట అమ్మాయి ఏం జరిగిందో మళ్ళీ ఏమో తెలియదు మనకి నేను పోయి ప్రార్థన చేసి లేపితే లేచి కూర్చుంది ఇప్పుడు మెడ తిప్పంటే తిప్తే ఆ అమ్మాయి ఉంటుంది అరే ఎట్లా తిరుగుతుందా మెడ వాళ్ళ అమ్మ కూడా సంతోషపడుతున్నది కార్యం చేస్తాడు దేవుడు ఎందుకో తెలుసా ఈ సీక్రెట్ మీరు పాటిస్తే అర్థమవుతుందా నేను ఏడ్చుకుంటా ఉపాసలు ఉంటా అంటే కాదు ఎన్ని రోజులన్న ఉపాసం మీరు కావు మీ నేను చెప్తున్నా మీకు అర్థమవుతుందా మీరు మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రవ్వా నేను ప్రార్థన చేసినా అన్ని పొందిందని అనడా లేదా అన్ని పొందినా మనం ప్రార్థించమన్నా లేదా మళ్ళీ ఎప్పుడు ఇంకా ఎప్పుడు ఇస్తావు ప్రవ్వా ఇంకెప్పుడు ఇస్తావు ప్రవ్వా నేను చెప్పినాను ఒక పండు కచ్చి కాయ ఒక పువ్వు పండు కావాలంటే కాయ కావాలంటే ఇరవై గంటలు ఓపిక ఉండాలా క్రైస్తవులకి ఓపిక లేదు ఇప్పుడు ప్రార్థన చేసి ఒక సిస్టర్ ప్రార్థన ఫోన్ చేస్తారు బ్రదర్ నాకు ప్రార్థన చేయ బ్రదర్ రేపు కరెక్ట్ పది గంటలకి నాకు ఒక ఆయన మనిషి డబ్బులు ఇవ్వాలా ఆమె దృష్టిలో టైం అట్లుంటుంది దేవుని దృష్టిలో టైం వేరేగా ఉంటుంది కదా క్యాలెండర్స్ అన్నీ మారిపోయినాయి కాబట్టి ఏ ప్రవశనలు కూడా ఈ క్యాలెండర్ ప్రకారంగా కావు అందుకు వాళ్ళు వాళ్ళ ప్రవచనలు అన్నీ తప్పు అర్థమవుతుందా ఏడు సార్లు మారినాయి క్యాలెండర్స్ చరిత్రలో ఏ కెలర్ కూడా కరెక్ట్ కాదు అందుకు మనం దినాలకి అవకాశం ఇవ్వం అందుకు మనం వాటిని ఆచరించం కానీ ప్రభునే ఆచరిస్తాను నేను క్రిస్మస్ పండగ చేస్తాను అన్ని పండగలు చేస్తాను కానీ అన్ని యేసు ప్రభులో చేస్తాను యేసు ప్రభు బయట నేను ఈ లోకస్తులు ఏసుప్రభు బయట చేస్తారు క్రిస్మస్ పండగ బయట చేస్తారు క్రైస్ట్ ఉంటాడు మాస్లో క్రైస్ట్ ఉండడు అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్ క్రిస్మస్లో క్రైస్ట్ ఉండడు ఉత్త మాసే ఉంటుంది మాస అంటే తెలుసా మీకు మాస్ అంటే ఏంది రెండు రకాల మాస్ ఉంటాయి రెండు రకాల మాస్ ఉంటుంది మాస్ అంటే పబ్లిక్ కూడా మాస్ అంటే పబ్లిక్ ఇంగ్లీష్లో మీరు ఆ చిరంజీవి పాట వింటారు కదా మాస్ మాస్ అనే పాట పాడుతుంటారు నాగార్జున దా మాస్ నాగార్జున సినిమాలు బాగా తెలుసు బ్రదర్ అప్పుడు చూసేవాడు కాబట్టి ఇప్పుడు బయక్ వస్తున్నాయి అది తప్పులేదు లేదా బయటికి వస్తున్నాయి కాబట్టి వస్తే తప్పులేదు వదిలేస్తాం తర్వాత మనం సినిమా పాటలు విన్నాం కదా అన్నీ నేను డెలీట్ చేసిన చెప్పిన ఒకసారి ఒక సాక్ష్యం కొన్ని వందల పాటలు నా కంప్యూటర్లో ఒక్కసారి మొత్తం డెలీట్ చేసిన ఇంకా నేను ఎప్పటికి విన్నాను పాటలు ఇప్పుడు నేను విన్నాను తెలుసా అవి సైతాన్ పాటలు నేను మీకు ఎప్పుడన్నా గ్యాప్కి ముందు ఒక వాక్యంలో చూపించిన సైతాన్ ఎట్లా వాడొకప్పుడు దేవుని మందిర్ దేవుని సన్నిధిలో పాటలు పాటి పాడించేవాడులాగా ఉన్నాడు మ్యూజిక్ లీడర్ అయినా కానీ అక్కడి నుంచి పడవేయబడ్డాడు ఈరోజు మ్యూజిక్ లీడర్ లేడని చెప్పిన నేను ఒకరోజు వాక్యంలో పరలోకంలో మ్యూజిక్ లీడర్ లేడు అంటే కొయర్ లీడర్ అంటారు ఇంగ్లీష్లో కొయర్ లీడర్ దేవదూతలతో పాటలు పాడిపించాల లూసిఫర్ అక్కడి నుంచి పడవేయబడ్డాక దేవుడు వాని స్థానంలో ఇంకా ఎవరిని పెట్టలే ఇంతవరకు అర్థమవుతుందా అర్థమవుతుందా మాది ఎవరు పాడాలి ఇప్పుడు దేవదూతల పాటలు అవసరం లేదు ఇంకా నీ పాట నా పాట అవసరం అందుకే మంచి పడడం నేర్చుకోండి అని చెప్తా మంచిగా పడడం నేర్చుకోండి సంగీతం నేర్చుకోండి దేవతల దగ్గర కాదు ఏసుల దగ్గర సంగీతం మంచి సంగీతం నేర్చుకోండి ఇది సప్త స్వరాలే కదా ఏడే కదా ఏడే స్వరాలు ఆ ఏడు స్వరాలు నేర్చుకుంటే పాటలు ఎవరైనా పాడగలరు ఆ ఏడనేది మీరు వెతుక్కోండి ఇప్పుడు నేను చెప్పాను అవన్నీ ఇది మ్యూజిక్ కాలేజ్ కాదు మ్యూజిక్ క్లాస్ కాదు ఇది ఇది బైబుల్ వాక్యం మనం ధ్యానిస్తున్నాం నేను త్వరలో వాక్యాన్ని ముగించేస్తున్నాను కాబట్టి చూడండి శ్రేష్టమైన బలిగా మన ప్రభు జీవితాన్ని మన కొరకు సమర్పించుకున్నాడు అయితే ఆయన సమర్పించుకోకముందు ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఏం గ్రంథం చూడండి ఇంతగా వరకు ఇచ్చిన వాక్యం జ్ఞాపకం లేదు ఏహెచ్కల్ గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగవ వచ్చినాం బహు త్వరగా చదవాలా మీద ఎందుకంటే చాలా టైం అయిపోతుంది మనకి ఏ హెచ్కెల్ గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగవ వచ్చనం ఎవరి దగ్గర ఉంది వాక్యం చూ చార్ సార్ చార్స్టర్ లూసిఫర్ సైతాన్ గురించి మాట్లాడుతుంది వాక్యం ఏఎస్ఎల్ గ్రంథం ఇరవై ఎనిమిదంలో గురించి మాట్లాడుతున్నాడు ఒకప్పుడు దేవదూత ఇప్పుడు దయమైపోయింది సైతన్ అయిపోయింది ఏమనుంది అక్కడ చూడండి లూసిఫరు అభిషేకము పొందిన దేవదూతనుంది వాక్యం అక్కడ అయితే నేను ఈ మధ్యాహ్నం ధ్యానిస్తున్నాను అరే పర్లోకంలో అభిషేకం అవసరం లేదే అవసరం లేదు అభిషేకం భూలోకంలో అభిషేకం అవసరం పరలోకంలో అవసరం లేదు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నారు కదా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటే అభిషేకం ఎందుకు అర్థమవుతుందా అట్లా అట్లా తయారు కావాలని నీ వాక్య బోధ నువ్వు వాక్యం చదువుతుంటే నీ మైండ్ అట్లా ఓపెన్ కావాలా అరే అవును కదా మరి ఏ దూతకు అభిషేకం ఇవ్వలేదు ఈ ఒక్క దూతకే ఎందుకు స్పెషల్గా అభిషేకం ఇచ్చిండు బాగా అర్థమవుతుందా ఒకసారి చూడండి అభిషేకము ఎందుకు ఇచ్చిండ తెలుసా ఒక పని కొరకు నియమించిండ ఈ దూతని అర్థమవుతుందా మీకు అయితే నేను ఇప్పుడు చెప్పాను అది తర్వాత చెప్తాను మీకు ఎప్పుడన్నా ఓపిక ఉంటే మీరు కూడా వెతుక్కోచ్చు కానీ అది సీక్రెట్ ఎందుకు అభిషేక్ ఇచ్చిండి దూతననేది మీరు అర్థం చేసుకోండి మీకు ఓపిక ఉంటే మీరు వెతుక్కోండి నేను మనకు క్లూ ఇస్తాను ఏంటంటే మండుచున్న రాళ్ళ మధ్యలో వీడు ఉన్నాడు ఒకప్పుడు సైతాన్ అర్థమవుతుందా మీకు అదే ఒక క్లూ ఇస్తాను మీకు నేను తర్వాత ఇంకేం చెప్పాను మీరు వెతుక్కోండి మీరు వెతుక్కోవాలి ఎందుకంటే చీమల దగ్గరికి పోయి నేర్చుకోమన్నారు దేవుడు మనం పోయి నేర్చుకోవాలి ముందు చెప్తే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు ఏం బ్రదర్ ఏం తిట్టుతున్నారని నన్ను అనుకుంటారు నేను మిమ్మల్ని తిట్టదలుచుకోలేదు కదా చీమల దగ్గర పోయి నేర్చుకోవాలని సోమరి నేను చెప్పాలి నువ్వు చెప్తున్నావు నేను అనలేదు సిస్టర్ మిమ్మల్ని సోమరి అని ఏం బ్రదర్ సిస్టర్స్ నేను మీ అవ్వాలి కూడా సోమరి అనలే మీరు బహు కష్టపడి పని చేస్తున్నారు మీరు బహుగా కష్టపడి పని చేస్తున్నారు కానీ చీమల లాగా పనిచేసలేరని చెప్తున్నా కష్టపడాలి నేర్చుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం ఇవి అర్థం చేసుకోగలం ఒక్కసారి శరీరం విడిచిపెట్టినాక అవసరం ఉండదు ఎందుకు ఆయన సన్నిధిలో ఆయన ముఖాముఖిగా చూస్తే అన్నీ తెలుసుకుంటాం కానీ అప్పుడు అవసరం ఉండదు అక్కడ ఎవరు చెప్తా వాక్యం చెప్పండి పరలోకంలో ఎవరికైనా వాక్యం చెప్తావాడి స్థానము పాటలు పాడే స్థానం పాటలు పాడించే స్థానం నువ్వేం చేయాలి అక్కడ పోయి పాటలు పాడాలా దేవుణ్ణి స్థుతించాలా గనపరచాలా గొంతు విప్పి కడుపులో నుంచి రావాల ఒక సింగర్ అంటే ఆయన ఎవరు చెప్తున్నారు మొహమ్మద్ రఫీ ఆయన సింగర్ మహ్మద్ రఫీ సింగర్ అయినా ఇంటర్ని నేను చూసిన ఒకసారి ఇంటర్నెట్లో డెబ్బైలో మనిషి అని చెప్తుండ్రు ఆయన గురించి ఓరో సింగర్ గురించి ఈయన మాట్లాడుతున్నాడు ఆయన నా సంవత్సరంలో మంచి సింగర్ అయినా అని ఒక సింగర్ గురించి మాట్లాడుతున్నాడు ఏనా డెబ్బైలో డెబ్బైలో మంచి సింగర్ పంతొమ్మిది వందల ఆ సింగర్ గురించి మాట్లాడుతుండేమని అంటే ఆ రోజులలో పాటలు పాడేవాళ్ళు ఇట్లా కడుపుల నుంచి వచ్చేదంట పాట అందరికీ గొంతులకెళ్ళొస్తుంది మనకి నోట్లకెళ్ళి వస్తుంది కానీ ఆ ఆ రోజులలో మనుషులకి కడుపుల నుంచి వచ్చిందంట పాట అంటే ఎంత ఆశతోని పాట వాడుతున్నారు వాళ్ళు చూడండి కదా మన నువ్వు వాడగల వాటిలా పాడాలా మనం స్టేజ్ మీదకి ఎత్తే సిగ్గుపడతామా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు మంచి పాట నాట్యం చేసారు ఒక అమ్మాయి సిగ్గుపడుతుంది కానీ తక్కిన ఇద్దరు సిగ్గుపడుతున్నారు ఆ అమ్మాయికి మీరు చెప్పాలా సిగ్గుపడదని జ్వరం వచ్చింది కాబట్టి మళ్ళీ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఎంత సరే కాబట్టి నేను కొంచెం కొంచెం సేపట్లో వాక్యం ముగిస్తున్నా మీరు గ్రహించండి దేవుడు లూసిఫర్ని ఎందుకు అభిషేకించిండు ఎందుకో తెలుసా భూమి మీద వానికి ఒక పని అప్పగించండు కానీ వాడు ఆ పని చేయలేదు ఈ లోకంలో ఉన్న వాళ్ళకందరికీ అభిషేకం అవసరం చూడండి యోహన సువార్త వార్త నేనా మత మత వార్త మతైసు వార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి పదిహేడు వచనాలు మత్స్య వార్త మూడవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వర్షాలు త్వరగా తర్వాత మూడు అతని యుద్ధకు వచ్చెను తరు చదువు బ్రదా పదిహేడు కదా అందుకు యోహాను యోహాను అంటుంది నేను నీ చేత బాప్సం పొందాల్సిన వాడిని నువ్వు నా యొద్కు వచ్చి వచ్చి చున్నావా అని ఆయన నివారింప చూసను గాని ఏసు ఇప్పటికీ కాని తర్వాత నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చను తర్వాత కానిచ్చను బాప్తి పొందిన వెంటనే చూడండి ఇప్పుడు జాగ్రత్త వినండి బాప్తి పొందిన వెంటనే నీళ్ళ నుండి వడ్డునకు వచ్చెను నీళ్ళ నుండి వడ్డునకు వచ్చును ఒడ్డునకు వచ్చెను తర్వాత ఇదిగో ఆకాశం ఇప్పుడు వినండి చాలా జాగ్రత్తగా ఇదిగో ఒడ్డుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఆకాశము తెరవబడుతుంది నీ జీవితంలో రావాల్సిన మేల్లు స్టార్ట్ అయిపోతాయి ఆకాశము తెరవబడకపోతే నీకు ఏ కార్యం జరగవు నేను చెప్తున్నా ఎందుకసా ఆయన చిత్తము పరలోకం మంది నెరవేరినట్లు భూమి గాక అని నువ్వు ప్రార్థించకపోతే అది నెరవేరదు ఆకాశము తెరవబడకపోతే నీకు ఇక్కడ ఏం కార్యం జరగవు ఇది నేర్చుకోండి మీరు సత్యం అర్థమవుతుందా నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం తెరబడాలా అంతవరకు నువ్వు ఎంత ప్రార్థన చేయి కావు ఎందుకంటే మీరు చేసిన ప్రార్థన ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ఏడుస్తున్నా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఏడుస్తూనే ఉంటారు కానీ మీరు ఈ సత్యం గ్రహించినాక ప్రవ్వ నువ్వు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను నీ మహిమార్థంగా వాడుతున్నాను ప్రవ్వా అని ప్రార్థన చేయి మీ మహిమార్థంగా నా శరీరంలోని రోగాన్ని తొలగించి ప్రవ్వా అధికారాని ప్రార్థిస్తున్నా అప్పుడు ఆకాశం తెరబడుతుంది అక్కడ నుంచి దేవుని యొక్క అభిషేకం రావాల్సిందే చూడండి మళ్ళీ చదవాని ఇప్పుడు ఇదిగోను యోహాను భక్తుడు ఆయనకు ఒక్కరికే దర్శనం ఈ విషయం అర్థం చేసుకోండి దేవుని ఆత్మ ఎప్పుడు ఎప్పుడొచ్చింది బాప్తిజమం పొందినాక వచ్చింది యేసు ప్రభు కూడా అభిషేకం అవసరం వచ్చింది అది నేను చెప్తున్న పాయింట్ ఈ లోకంలో మన ప్రభువుకి కూడా పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం వచ్చింది భూమి మీద ఎవడైనా ప్రభు కొరకు జీవించాలంటే క్రైస్తవులాగా జీవించాలంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం వేరే మార్గమే లేదు ఈ లోకంలో జీవించాలంటే నీకు అభిషేకం అవసరం అంతే ఆ పాయింట్ అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి నాకు ఎందుకు పరిశుధాత్మ వస్తలేదు ఈ వాక్యం నీకు అర్థం కాలేదు నీకెందుకు పరిశుధాత్మ అభిషేకం కలుగుతలేదు ఈ వాక్యం నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోలేదు ఇప్పుడు అర్థం చేసుకున్నావు ప్రవ్వా నాకు పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహించి ప్రవ్వా ఇప్పుడు ఏం జరగాల ఈ లోకంలో ఒక పని కొరకు నిన్ను పంపించిండు ఆ అభిషేకము అంటే అది శక్తి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు శక్తి పొందదరు సర్వ సత్యంలోనికి నడిపించబడతారు శక్తి కావాలా మీకు ఈ లోకంలో సైతాన్ మీద విజయం పొందాలంటే మీకు శక్తి కావాలా ఈ లోకంలో మీ సమస్యల మీద మీరు విజయం పొందాలంటే మీకు శక్తి కావాలా బాప్తిజం పొంది ఇంటి దగ్గర సరిపోదు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవాలా మన ప్రభు ఒక మాదిరి చూపిస్తుంది మనకి ఆయన బాప్తిజం పొంది ఒడ్డుకొచ్చినప్పుడు ఆకాశము తెరవబడింది దేవుని యొక్క ఆత్మ దిగొచ్చింది పౌరము వల్లే పౌరం కాదు పౌరము వల్లే దిగొచ్చి అతని మీద ఉన్నది ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి సైతాన్ మీద కూడా అభిషేకం ఉన్నది యేసు ప్రభు మీద కూడా అభిషేకం ఉంది ఒక్కసారి అభిషేకిం అది పోదు మీకు బాగా అర్థం చేసుకోండి అవన్నీ నేను ఇప్పుడు చూపించాను మీకు గానీ ఒక్కసారి దేవుడు నీకు ఇచ్చినాక అది ఎప్పటికీ పోదు అర్థమవుతుందా నువ్వు అభిషేకం పొంది పాపం చేసినావు అనుకో దేవుని యొక్క ఆత్మ ఏడుస్తూ ఉంటాడు అంతే అర్థమవుతుందా నువ్వు అబ్ పరశు రక్షణ పొంది బాప్తిజం పొంది పరశురాత్మ పొందుకొని తపిదం చేసినవనుకో ఆయన ఏడుస్తూ ఉంటాడు నువ్వు ఏడ్పించిన వాడినివైతావు నీ చెడు వ్యసనాల ద్వారా నీ పాపము ద్వారా నీ చెడు ప్రవర్తన ద్వారా నీ చెడు తలపుల ద్వారా నీ చెడు చూపుల ద్వారా నీ చెడు నడవడి ద్వారా నువ్వు పరిశుధాత్మని ఏడ్పిస్తున్నావు క్రైస్తవులు అనేక మంది పరిశుధాత్మని ఏడ్పిస్తున్నారు నేను సంతోషపరచాలని ఆశపడుతున్నా పరిశుద్ధాత్మని సంతోషపరచాలని ఆశపడుతున్నా ఎంతమంది గురించి చెప్పినటువంటి ఆశీర్వచ్చు మీ చేతులు అవసరం లేదు చేతులు మన చేతులు టైప్ కాదు ఇది హృదయాలు ఎత్తుకోవాలి ఇప్పుడు నీ హృదయాలను నింపుకోండి ప్రవ్వా నేను ఈ రోజు నుంచి నిన్ను సంతోషపరుస్తాను ప్రవ్వా అర్థమవుతుందా సంతోషపరచాను తీర్మానించు నేను తీర్మానించుకున్నా ప్రతి వ్యసనం నుంచి విడుదల పొందుతా నేను ఇంకా దాని జోలికి పోను సినిమాలు బంద్ చేసి చాలా సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు పాటలు సినిమా పాటలు స్టేజ్ మీద పాడేటు బంద్ చేసి ముప్పై సమస్యలు అవుతుంది ఏ చెడు అలవాట్ల నుంచి నేను ఉన్నానో వాటన్నిటిని విడిచిపెట్టి ముప్పై సంవత్సరాలైతుంది మళ్ళీ దాని జరిగి నేను నేను పోను కూడా ఎందుకంటే అవి అసహ్యం నాకు సమస్తం పెంట కుప్ప దేవుడిని సంతోషపరచకపోతే ఎట్లా ఉంటాడు నీ జీవితంలో ఎట్లా కార్యాలు జరుగుతాయి పరిశుద్ధాత్మని మీరు ఏడిపిస్తున్నారు ఇంతకాలము నీ తప్పిదములతో నీ చెడ్డ మాటలతో నువ్వు మాట్లాడే విధానాలతో పరిశుధాత్మని మీరు దూషిస్తున్నారు ఏడ్పిస్తున్నారు పరిశుధాత్మని మీరు దుఃఖపరుస్తున్నారు దుఃఖపరచొద్దు మనం సంతోషపరిస్తేనే కదా నేను నీ దాడుతుంటాడు నీకు శక్తి ఉంటుంది పరిశుధాత్మను సంతోషపరిండు అనుకో నీతో నీలో ఉండి నీకు శక్తిని ఇస్తుంటాడు నీ ప్రార్థన నీ ప్రార్థన ఏం చేస్తా తెలుసా నీళ్ళున్న అధికారాన్ని యాక్టివేట్ చేస్తుంది ఈ విషయం అర్థం చేసుకోండి నువ్వు ప్రార్థిస్తే నీలో ఉన్న అధికారము బయటికొస్తుంది నువ్వు దేవుని చెప్తున్న ప్రవ్వా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను ఈ శరణం నీకు కావాలా నువ్వు అధిక నాకు ఇచ్చినవి శరణం ఈ శరణం ద్వారా నేను మాయపరచాలా ఇప్పుడు నేను సిద్ధంగా నీ శక్తిని పంపించి నేను నీకు ఫ్రీడమ్ ఇస్తున్నా నేను నీకు అధికారం ఇస్తున్నా ప్రధికారం నీకు ఇచ్చేసిన ప్రవ్వ వచ్చేసే అప్పుడే నీ హృదయంలోకి వస్తాడు రాడు దేవుడు ఆహ్వానించకపోతే స్వస్థత రాదు ఆహ్వానించకపోతే ఆయన శక్తి నీ దగ్గరికి రానే రాదు నీ దగ్గర ఎంత అధికారం ఉన్నా ఆహ్వానించకపోతే రాదు అనిలకి ఒకటే నీకు తేడా అనిలో అధికారాన్ని వాడుకుంటారు ఆయన శక్తి లేకుండా అందుకు వాళ్ళు అభివృద్ధి పొందుతుంటారు అందుకు వాళ్ళు పైకి వస్తూ ఉంటారు ధనికులు వాళ్ళే నువ్వు ఇంకా పేదరికంలో ఉన్నామని ఒకసారి చెప్పినా నేను కైన్ గురించి చెప్పినాను చాలా కాలం కింద ఇక్కడే కైను శిచ శపించబడ్డవాడు దేవుని సందరికి వెళ్ళి వెళ్ళిపోయినవాడు ఓ పెద్ద పట్టణం కట్టిండు సిటీ హైదరాబాద్ సిటీ లాంటి సిటీ కట్టిండు దాని పేరు ఈనోక్ సిటీ పేరు హానోక్ సిటీ తయారు చేసిండు పట్టణం కట్టిండు తన కష్టాల స్వహస్థ కష్టాలతోని కష్టపడి ఒక పట్టణం గట్టి తన కుమారుని పేరు పెట్టుకోండు కయ్యును క్షపించబడ్డవాడు కొంతమంది ఫీల్ అయినరు ఆ రోజు నేను వాక్యం చెప్తే నువ్వు రక్షింపబడి బాప్సం పొంది ప్రసాద పొందుకొని ఒక కిరా ఇంట్లో ఉంటున్నావు ఇంకా వాడేమో పట్టణం కట్టిండు నువ్వేమో ఇంకా చిన్న ఇంట్లో గుడ సొంత ఇల్లు లేకపోయా నీకు అని చెప్తే కొంచెమంది ఫీల్ అయినరు కానీ వాళ్ళ మీద ప్రేమతో చెప్పినా సీక్రెట్ చెప్పిన మీరు పెద్ద ఇల్లు కొనుకుంటారు చెప్పినా అంతే కదా మరి వీళ్ళందరూ ఎట్లా కొనుక్కున్నారు వీళ్ళు ఇక్కడ ఇక్కడ అందరూ ఎట్లా సాక్ష్యం అదే కదా మరి ఎట్లా కొనుక్కున్నారు వాళ్ళందరూ ప్రభులోకి వచ్చినాకనే కారణం చేసిన దేవుడు నేను చెప్పేది అదే నీకు అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నామా వాడుకోలేకపోయినా నీ అధికారాన్ని నీవంతటి నువ్వు వాడుకోలేదు నీ అధికారాన్ని ఆయన శక్తితో కలపలేదు అన్యులు ఆయన శక్తి లేకున్నా అధికారం ఉంది కాబట్టి వాడుకున్నారు అందుకు వాళ్ళు నీ పక్కింట్లో పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే నువ్వు ఇంకా గుడిసలే ఉన్నావు ఇంకా కొంచెం కష్టమేనా మీరు మీరు మీరు మీరు మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నేను ఎంత చెప్పినా మీరు చేయలేరు మీరు చేస్తలేరు ఇంకా అట్లనే ఉన్నారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే లేదు అట్లేనంటారు అది కరెక్టా ఎక్కడ వేసిన అక్కడే ఉంది మీ జీవితం అంటుంది మీరు మీ మీకు ఇచ్చిన అధికారం మీరు రక్షణ పొంది భాప్సం పొంది పర్శుదాత్మ అభిషేకం పొందుకొని కూడా మీరు మీ అధికారాన్ని వేస్ట్ చేసుకున్నారు మొన్న ఒక రోజు ఇక్కడ నువ్వు చెప్పిన వాక్యం కొంచెం మంది డిస్టర్బ్ అయ్యారు అనుకుంటున్నారు అక్కడ అనుకుంటా చిలుకూరులో గొప్ప గొప్ప బహుధనం ఎక్కడుంటుంది తెలుసా బహు విలువ గల వస్తువులు బహు విలువగల ధనము మంచి మంచి బిజినెస్ ఐడియాలు ఎక్కడుంటే తెలుసు అవన్నీ సమాధి తోటలో వాడుకోక సచ్చిపెన వాళ్ళు అందరు వీళ్ళు వాడుకోక చచ్చిపోయి వాళ్ళతో పాటు సమాధి చేయబడ్డాయి ఆ తలాంతులు అర్థమవుతుందా చూడండి ఎక్కడుంటుంది బహుధనం అంటే సమాధి తోటలు ఉంటుంది వాడుకోలేదు అంతా చచ్చిపోరు పాపం ఎవ్వరు చెప్పలేదు చూడండి మన బొగుడు బాధ్యత నువ్వు చెప్పలేదు అని నువ్వు అనొద్దు నాకు ఒక్కరు చెప్పలేదు ప్రాభు రేపు అని ఆయన దేశాన్ని వీలేదు మీకు ఆల్రెడీ అన్నీ బయలుపరచబడ్డాయి ఒక పాసర్ కాబట్టి ఇంకొక పాసర ద్వారా బయలుపరచబడుతుంది నేను చెప్పకపోతే ఇంకొకటి ద్వారా బయలుపరచబడుతుంది అది దేవుని విధానం తన బిడ్డలకి ఎట్లన్నా బయపరచాలి ఎందుకంటే నేను డైరెక్ట్గా ఏం చెయ్యడు నేను చెప్తున్నా మీకు డైక్ట్గా ఏం చేయడు నీ ద్వారా చేపిస్తాడు నీ ద్వారా చేపిస్తాడు ఎర్ర సముద్రం పాయలైంది వాళ్ళు పోతా ఉన్నారు వీళ్ళు కూడా వస్తారు వెనకాల మోసేత వాళ్ళు కూడా మళ్ళీ ఎర్ర సముద్రం తెలుసుకుంది మూతబడతలేదంటే మోసేడు దేవుని అడుతుండ్రు ప్రభావా ఎర్ర సముద్రం మూతబడతానంటే నేనేం చెయ్యను నేనేం చెయ్యను మోసే నేనేం చెయ్యను నేను నా శక్తిని నేను వాడని ఇట్లా డైరెక్ట్గా ఎందుకంటే వాడు ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు నా మీద నా సన్నిధికి వచ్చి నా మీద ఏడుస్తూ ఉంటాడు వాడు నేను వానికి అవకాశం ఇవ్వను మోసే ఎన్ని సంవత్సరాలు మీరు అందరూ మునిగిపోయినా నేను వానికి అవకాశం ఇవ్వ మీరు మునిగిపోండి అయినా కానీ వానికి అవకాశం ఇవ్వను సైతానికి మాట్లాడడానికి మళ్ళీ ఏం చేయాల ప్రవ్వ నీకు ఆల్రెడీ చెప్పినా కదా నీ చేతికి అధికారం ఇచ్చిన కర్ర అధికారం కర్రతో అది మూతబడుతుంది మళ్ళీ జరిగిందా లేదా ఈ విషయం అర్థం కాక క్రైస్తవులు శ్రమల పాలవుతున్నారు గొప్ప జనం అంతా శ్రమలకుండా పోతున్నారు నీ బాధ్యత వాళ్ళకి చెప్పాలి ఇవన్నీ అందుకు దీనికి సదు లేదు కదా పోయి చెప్పచ్చు కదా చెప్పచ్చు మీరు అనేక ప్రాంతాల్లో పోయి చెప్పండి మీరు ప్రార్థన చేస్తే ఎటువంటి అధికారంతో ఎటువంటి కార్యాలు జరగాక తప్పదు అర్థమవుతుందా మీరు చేయకపోతే ఏమవుతుంది తెలుసా ఇది ఇంకొక ఆదివారమే నీ జీవితంలో పది ఆదివారాలు చూసినా ఒక వంద ఆదివారాలు చూసినా ఒక వెయ్యి ఆదివారాలు మీ జీవితంలో చూసినా యదవి ఇది ఎక్కడెచ్చినా గొంగలి మీ జీవితం బాగా అర్థం చేసుకోండి సైతాన్ని కూడా అభిషేకం పొందినవాడే ఎవరు వ్యతిరేకించలేరు యేసు ప్రభు కూడా అభిషేకం పొందినవాడే ఎందుకో తెలుసా ఈ లోకంలో యేసు ప్రభు తన కార్యం నెరవేర్చాలంటే తను ఎందుకు వచ్చిండో ఆ పని ముగించాలంటే ఆయనకి పరిశుధాత్మ అభిషేకం అవసరం సైతానికి ముందుగానే అభిషేకించింది దేవుడు లోకంలో పని కొరకు వాడేం చేసింది తెలుసా ఆత్రం ఆత్రపడి ముందుగానే అధికారం సంపాదించుకొనికేం చేసింది తెలుసా ఆదమ వాళ్ళ వచ్చి అబద్దాలతోని మోసంతోనే అధికారం పొందుకున్నాడు ఈరోజు అన్యులందరూ అంతే కదా బిజినెస్ అంతా మోసమే కదా అబద్ధాలే కదా అబద్ధాలతో వాళ్ళు అధికారం పొందుకుంటున్నారు నేను పొందుకోను నేను ఎట్టి పాస్ అబద్ధం చెప్పను ఎందుకు మోసం చేయండి మోసం చేయకుండానే బిజినెస్ చేస్తాను మోసం చేయకుండానే అన్ని పనులు చేసుకుంటాను అబద్ధం చెప్పకుండానే పనులు చేసుకుంటాను అది నీ పిలుపు నీ అధికారం అది యేశుప్రవ్వు మరణ భూస్థాపన పునందా నీకు ఆ అధికారం ఇచ్చిండు నువ్వు మోసం చేయడం అవసరం లేదు నువ్వు అబద్ధం చేయనవసరం లేదు ఖాళీ అధికారం అమలు పరుచుకో అంతే నువ్వు ఒక లీడరు అంతే ఒక మేనేజర్వి లోకంలో నువ్వు ఒక గవర్నర్వి నువ్వు ఒక మినిస్టర్వి నువ్వు ఒక ప్రైమ్ మినిస్టర్ అనుకో ఏదని అనుకో ఒక మినిస్టర్వి నువ్వు వాడుకోవాలి అంతే నువ్వు వాడుకోకపోతే నువ్వు ఎంతకాలమైనా ఎన్ని సమస్యలైనా వృద్ధాప్యంపై చనిపోయాక కూడా నీ అధికారము సమాధి చేయబడతాది నీతో పాటు కానీ నువ్వు ఏ కార్యాలు చూడలేవు నీ జీవితంలో ఈ అధికారంతో నువ్వు సువార్త పనిచేయి వందల కొద్ది వేల కొద్ది మనుషులు ను చెప్పే వాక్యం విని వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారు ఎవడు వ్యతిరేకించాడు నేను చెప్తున్నాను నేను పోయే ప్రాంతాలలో సువార్త ప్రకటించే ప్రాంతాలలో ఎర్రగా ఇట్లా పెట్టుకొని వస్తారు అర్థమవుతుందా ఇంత లావుగా పెట్టుకుని అటువంటి వాడు కూడా పాపాలు ఒప్పుకుంటున్నాడు ఎందుకు చెప్తారు చెప్పండి ఎందుకు నాకు అధికారం ఉంది నా చేతిలో అధికారం ఉంది మోసకి ఇచ్చిన అధికారం నీకు నాకు ఇచ్చిండు అర్థమవుతుందా ఏ సుప్రభు మీద ఉన్న అభిషేకం నీ మీద నా మీద ఉంది కుమారుని ఆత్మనే కదా అది అటువంటి అభిషేకం నీ మీద నా మీద ఉన్నది దాన్ని వ్యర్థం చేసుకోవద్దు మనం ఈరోజు అదే నేను ప్రార్థన ఎవరు దాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆ అధికారాన్ని పాటించండి ఆయన మహిమ కొరకు ఈ సంవత్సరం నిలబడండి కొత్త సంవత్సరం అని చెప్తలేదు నేను ఈ సంవత్సరం నిలబడండి ఎందుకంటే ఈరోజు మీకు కొత్త సంవత్సరం ఈరోజు నీకు కొత్త సంవత్సరం ఈ రోజే కదా నీ స్టార్ట్ అయింది కదా ఎవరు కొత్తగా బాప్సం పొందు వాళ్ళకి కొత్త సంవత్సరం ఎవరు పాపాలు ఒప్పుకుంటే వాళ్ళకి ఆ రోజు కొత్త సంవత్సరం ఇది ఆత్మీయమైన సత్యం బాగా అర్థం చేసుకోండి ఈరోజు బాప్సం పొందుతావో అదే నీ పుట్టిన తేదీ బర్త్డే ఇదే ఆ బర్త్డే చేసుకోకండి ఈ బర్త్డే చేసుకోండి మీరు మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి తినిపోతాం చాక్లెట్లు కూడా ఇచ్చిపోతాం ఊరికే జోక్ చేస్తున్నా తినాలని ఇష్టం లేదు కానీ తినే మీద మాకేం వ్యామోహం ఎప్పటికీ లేదు కానీ నేను చెప్తున్నాను ఒకవేళ నిజంగా నువ్వు బర్త్డే చేసుకోవాలనుకుంటే ను పుట్టినకు రక్షింపబడ్డ రోజుని సెలబ్రేట్ చేసుకో ఆ రోజు అందరం పిలిచి ఈరోజు నేను ఈ ఈ దినము రెండు ముప్పై సంవత్సరాల క్రితమో ఇరవై సంవత్సరాల క్రితమో నా జీవితాన్ని ప్రభుకు సమర్పించిన ఆయన నా నాకు రాజు నాకు ప్రభు నా జీవితాన్ని వేలేవాడు ఆయనకి నేను సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన కొరికే జీవిస్తున్నా చెప్పుకొని ఆచరించి అసలైన పండగ అది అర్థమైంది అసలైన పుట్టిన తేదీ అది నిజమైన పుట్టిన తేదీ అది కాదు అది అబద్ధం అని ఇందాక ప్రూవ్ చేసిన నేను ఎందుకు ఎట్లా ఎట్లా అబద్ధం పది రోజులు అబద్ధం చిన్నపిల్లలకు చాలా ఖుషి రెండు క్యాండే ఎంత బాగుంటుంది పది రోజుల క్రితం ఒక బర్త్డే పది రోజుల తర్వాత మరోసారి బర్త్డే ఎంత బాగుంటుంది రెండుసార్లు బర్త్డే సంవత్సరానికి అంటే ఎంత బాగుంటుంది పసిపిల్లలు కదా అలా కట్లనే ఉంటుంది కానీ నువ్వు పసిపిల్లలాగా ఉన్నావు పెద్దవాని పోయిండి నువ్వు కూడా పసిపిల్లలాగానే బర్డేలు చేస్తున్నావు చేసుకుంటున్నావు లేదా బాగా అర్థం చేసుకోండి ఇది ఆత్మీయమైన పోరాటం నువ్వు సైతాంతో పోరాడుతున్నావు అంధకార శక్తులతో పోరాడుతున్నావు ఈ సత్యము ప్రకటించడమే వాని మీద విజయం పొందడం వాణి అధికారంని చితగొట్టిండు ఆయన శిలం మీద ఆ విషయం అర్థం చేసుకోండి వానికి అధికారం లేదు వాడు అబద్ధికుడు వాడు వచ్చే అబద్ధం చెప్తుండే నీకు నువ్వు భయపడానికి వీల్లేదు అర్థమవుతుందా ఎవరో సాక్షి ఎవరో శిథర్ చెప్తున్నారు సాక్షి నాకు జ్ఞాపకంగా వస్తుంది వానితో మాట్లాడుతున్నారు నీకు ఏ లేదు పో నేను కూడా అదే అధికారం లేకపో ను నువ్వు వగట్టుకున్నావు అధికారం నా ప్రభు ఆ కల్వరి శిలలో నేను చితగొచ్చిండు నీ అధికారాన్ని కొట్టివేసిండు ఇప్పుడు నా చేతిలో అధికారం నేను వదిలిపోతే వాటిని తోక ముడుచుకొని పోవాల్సిందే అంతే ఎవరు అంటలేరు హలలుయ్య కొన్ని చర్చ సల్లో హలలియ అనియ్యారు నేను ఒక చర్చకు ముందుగానే చెప్పి పంపించిండో పాస్టర్ బ్రదర్ మీరు ఆ చర్చలో హలయ చెప్పొద్దు బ్రదర్ అంటే నేను ధైర్యంగా పోయి హలలిహ్య అని చెప్పినా ఎందుకంటే తెలియకుండా వస్తుంది కదా ఆయన చెప్పిండు అలలియ చెప్పదు కదా అది బ్రదర్ని సంఘం అంటే సరేలే బ్రదర్ అని చెప్పిన స్టేజ్ మీదకి ఎక్కి అలలుయ్య అన్నా అంటే నేను ప్రతిసారి అనను ప్రతిసారి అనను ఆ ప్రేరేపణ వచ్చినప్పుడే హలలియ అంట నేను అంటే దేవుని మహిమపరచడం కదా అలలుయ్య అనేసిన ఆయన మొహం చూస్తే అలలియా అనను ఎవరైతే వ్యతిరేకంగా ఆయనకి నాకేం తెలుసు చెప్ప ఆయన అట్లా దేవుని కార్యాలు జరుగుతూ కాబట్టి అది తర్వాత చెప్తాయి పొద్దులే పెడారు ఇమ్మ వాక్యం ముగించాలి ఎందుకంటే మీరు చాలా దూరం పోవాలా నేను కూడా సార్ నేను కూడా అరవై కిలోమీటర్లు పోవాలా గాడి నిద్ర డ్రైవింగ్ లో ఎందుకు మీరు పేదవాళ్ళని ఇప్పుడు అర్థమైందా ఎందుకు మీరు అభివృద్ధి పొందలేకపోతున్నారో అర్థమైందా ఎందుకు మీరు మీ జీవితాలలో ఆశ్చర్యక్రియలు చూడలేకపోతున్నారో అర్థమైందా మీరు ఎదురు చూస్తారు ఇంకా వచ్చిస్తాడు ఇంకా వచ్చిస్తాడు ఇంకా వచ్చిస్తాడు అనేసి ముప్పై సంవత్సరాలు దాటిపోయి ఇరవై సంవత్సరాలు దాటిపోయి ఇంకా వచ్చిస్తాడు ఇంకా వచ్చిస్తాడు అనేసి మీరు చేసిన తప్పేంది మీ యాక్కిచ్చిన అధికారాన్ని మర్చిపోయారు మీకు తెలియదు మీ చేతిలో అధికారం ఉన్నట్లు కూడా మీరు దాన్ని పాటించలేకపోయినారు అందుకు మీ చేతుల మీరు అద్భుతాలు చేయకపోయినారు వాడు అభిషేకం పొందిన దూత వాడు అభిషేకం పొందిన దూత దుర్వినియోగం చేసుకుండి వాళ్ళ అభిషేకాన్ని కానీ వానికి అభిషేకం ఉంది వాడు కార్యాలు చేసిండు కదా మోసం చేసినా వాడు కా అద్భుతాలు చేసిడా లేదా అద్భుతాలు చేసిండు వాడు వాక్యం ఉంది బైబుల్లో చేసి మోసగించాడు గారడీ చేసి బా సిను ద్వారా గారడ చేసి మోసగించిడు మనుషులని డబ్బులు సంపాదించుకున్నారు వాడు వాని దగ్గరుంది నేను మీకు చెప్తున్నాయి సీక్రెట్ వాడి దగ్గర ఉన్నది విలువగల వస్తువులు బంగారము వజ్రాలు వైద్యురాలన్నీ వానికి ఇచ్చిండు దేవుడు అవి లోకంలో అందరికీ పంచురా అని పంపించిండు వాడిని వాడేం చేసిండు నేనెందుకు ఇస్తా వీళ్ళకి నేను ఇవ్వను నాన్నే పెట్టుకుంటా అని పెట్టుకున్నాడు వాడేం చేసుకుంటాడు ఆత్మ అర్థమవుతుందా సైతానికి ఎందుకు తెలియలేదో అట్లా చెప్పుకోం కదా వాడు తెలియలేదు నిజంగా తెలియలేదు అవన్నీ తీసుకుని ఏం చేసుకుంటాడు వాడు వాడు తెలియగలడా లేదా చూడండి వాడు వాణి అనుచరులకి ఇస్తున్నాడు సైతాన్ని వెంబడించే వాళ్ళకి ఇస్తున్నాడు ఒక్కటే విషయం చూపించండి ముగించేస్తా గొప్ప పెద్ద పెద్ద బిజినెస్లు ఎందుకు వాళ్ళు విపరీతంగా డబ్బులు సంపాదించుకుంటారు తెలుసా వాళ్ళు సైతానికి అమ్ముడు పోతారు సైతాన్ని మాట్లాడుతాడు నేను చెప్తున్నా ముఖాముఖిగా నీ బిజినెస్ని నేను అభివృద్ధి చేయాలంటే నీ కొడుకు నాకు సమర్పించు నీ భార్యను నాకు సమర్పించు నీ ఎవరిన కూతురిని నాకు సమర్పించు నీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు పిల్లలు కదా ఒక పిల్లని నాకు ఇచ్చేసేయి వీడు నిజంగా ఇస్తాడు చెప్తున్నా ప్రతి బిజినెస్ పెద్ద బిజినెస్ ఫ్యాంబీస్లో ఒకడు పనికిరానిలాగా తరెతాడు అట్లా వాడిని పట్టుకుని సైతాన్ సమర్పణ అర్పణ బలి అర్పణ మీకు అర్థమైంది ఎప్పుడు నేను చెప్పే పాయింట్ మొదటి నుంచి ఎందుకు గొర్రె పిల్లలు బలి అర్పించాలా ఏసు ప్రభు ఏడవవాడు లోకం పాపాలు మోసుకొని దేవుని గొర్రపిల్ల ఏడు సమాప్తమైంది ఎనిమిది నూతన జీవం అది నువ్వే నేనే బలి అర్పణ గొర్రపిల్లలాగా ఈ లోకంలో మనం ఉన్నాం ఎనిమిదవ గొర్రెపిల్ల ఎవరు తెలుసా రక్షింపబడ్డ మనమందరం ఎనిమిదవ గొర్రపిల్ల నూతన జన్మ ఎనిమిది అంటే నూతనం పాతవి గతించి నూతనం యేసుప్రభు ద్వారా ఎనిమిది వస్తది బాగా అర్థం చేసుకోండి యేసు ప్రభు ఏడవడు నువ్వు ఎనిమిదవ వాణ్ణి ఈ లోకంలో రక్షింపబడ్డ వాళ్ళందరూ ఎనిమిదవ గొర్రపిల్ల ఈ లోకంలో నూతనమైన గొర్రపిల్ల దాని తర్వాత ఇంకా లేదు గొర్రపిల్ల అవసరం లేదు నీ జీవితం కూడా యేసుప్రభు లాగానే బలి అర్పణ లాగా ఉండాలి ఈ లోకంలో కాబట్టి నువ్వు సిద్ధంగా నవ్వా బలి అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా బలి అర్పణలాగా సిద్ధంగా ఉన్నావా ప్రతిరోజు ఉంటుంది బ్రదర్ ప్రతిరోజు బలి అర్పణ ఉంటుంది ఓడోచ్చి కొడతాడు బలి అర్పణని ఆటోడ తిడతాడు బలర్పడి వాడొచ్చి యాక్సిడెంట్ చేస్తాడు బలి ఏర్పే తిడతావు తిడితే నువ్వు బ్రతికినావు సావలే పక్కింటి వాడు తిడతాడు నువ్వు అసహించుకుంటావు సావలే ఇంకా బలి కాలే నువ్వు వచ్చి నేను తిట్టినా ఎవరన్నా వచ్చి నేను కొట్టినా నీ గురించి సాడీలు చెప్పినా నువ్వేం చేయాలా ప్రవ్వా అని క్షమించగానే నాకు నీ కృపను అనుగ్రహించి ప్రవ్వా ఆయన కృప లేకుంటే నువ్వు ఎవరిని క్షమించలేవు నేను చెప్తున్నా వాక్యాన్ని ముగిస్తున్నాను నేను ఆయన కృప లేకుంటే నువ్వు ఎవరిని ప్రేమించలేవు అసాధ్యం నేను చెప్తాను మీకు ఒక్కసారి ఆయన కృప తీసేసి నన్ను కొన్ని దానికి వెళ్ళి తప్పనబడితే వస్తాను అంత పవర్ఫుల్ ఆయన కృప కాబట్టి అవసరం ఆ కృప ప్రతిరోజు నేను ప్రవ్వా నూతనంగా నీ కృప నాకు అనుగ్రహించు ప్రవ్వా ప్రవ్వా కృపా వెంబడి కృపా నాకు అనుగ్రహించి ప్రవ్వా నేను ప్రార్థన చేసుకుంటాను ఎందుకంటే నాకు తెలుసు ఆయన కృప లేకుండా ఒక్క క్షణం కూడా పాట ఉండలేమని ఒక పాట పాడతారు వీళ్ళు నేను బ్రతకలేనని పాట పాడతారు ఆయన కృప లేకుంటే ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము ఈ లోకంలో ఆయన కృప ఇచ్చిండు కాబట్టి నువ్వు బ్రతకగలుగుతున్నా ఆయన ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఇప్పుడు వాడుకో ఆయన కృప ఉంది కాబట్టి విశేషమైన సేవ చేస్తావు నీ కుటుంబం తిరిగి వచ్చేస్తుంది నీ భర్త తిరిగి రావాలా నీ భార్య తిరిగి రావాలా నీ పిల్లలు సంబంధం రెస్టోర్ కావాలా కుటుంబంలో శాంతి సంబంధం రావాల్సింది అంతే నువ్వు అనుమానమిస్తున్నావు కాబట్టి నీకు జరుగుతుంది కార్యం అంతే ఆయన కృప నీ తోడై ఉంది అధికారాన్ని ఇప్పుడు వాడుకో ఆయన శక్తి దిగొస్తుంది నీ మీదికి ఏసు ప్రభు వాసం పొందుకుని ఎట్లా పరుశురాత్మ పొందుకుండో నువ్వు కూడా అట్లా పొందుకోవడానికి ఈరోజు నుంచి ప్రయాసపాడు ప్రవ్వా నీ యొక్క పరిశుధాత్మ అభిషేకం నాకు నేను విన్నాను ఈరోజు వాక్యం నీ పరిశురాత్మ లేకుంటే నా అధికారం నేను వాడుకోలేదు నేను చెప్తే సైతాన్ని వినలేడు ఎందుకంటే అది కృప పవర్ లేదు శక్తి లేదు శక్తి కావాలా నీ శక్తి కావాలా నీ పరశురాత్మ లేకపోతే నా అధికారం పనికిరాదు ప్రవ్వా నాకు అందుకు పరశురాత్మ కావాలి ప్రభావ ఇప్పుడు తెలుసుకుని అడుగుతున్నాను కాబట్టి నాకు పరిశురాత్మ అర్థమవుతుందా ఇప్పుడు తెలుసుకున్నాను నేను పరశుధాత్మ ఎట్లా వస్తుందో ఆయన ఇచ్చిన ఆయన కృప రక్షించుకున్నాడు నిన్ను ఆయన కృపలో నువ్వు ఉన్నావు ఆ కాలము ముగించక ఈ కాలం ముగించక ముందు దాన్ని వాడు ఈ లోకపు ధనం వాని ఆధీనంలో పెట్టుకుంటా వాడు విర్రవీగుతున్నాడు కానీ వాని తెలియదు వాడు ఈ లోకపు ధనం గురించి వాడు విర్రవీగుతుండు వాని అంచర్లకు ఇచ్చుకుంటుండు వాడి బిజినెస్లోకి ఇచ్చుకుంటుడు కానీ పరలోకంలో అయితే బంగారు వీధిలే కదా అక్కడున్న ధనం ఇంకెక్కడ ఉందా ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి నీ అధికారము ఆయన శక్తి కలిస్తే నీకెందుకు రాదు ధనం నీకెందుకు రాదు నీ అప్పుల మీద ఈరోజు మీరు ప్రార్థన చెయ్యండి నా అప్పులు క్యాన్సల్ అవను కాక చేయండి అట్లా చేస్తారా నాకు సొంత ఇల్లుగా అవును కాక కిరాయిలకి బయటికి రావాలి ఎక్కడ ఉండాలా కట్టుకోవాలా ఎవడిల్లు వాడు కట్టుకోవాలా ఏ సూకరిస్తున్నానని నేను ఈ అధికారాన్ని వాడుతున్నాను చూడండి బ్యాంక్ కూడా పరీక్ష ఈ నప్పు ఎట్లా మాయమైందని మీరు పరిశ్రమ కదా ఈ లెక్క ఎట్లా మాయమైందని ఆయన వాడికి ఎట్లా లాస్ కాదు వాడికి ఎట్లా లాస్ కాదు దేవుడు ఏదో రూపాయలు కడతాడు పరలోకంలోకి వస్తుంది అది అది ఎట్లా వస్తుంది మీరు ఆత్మలో తప్ప శారీరకంగా చూడలేరు నేను చెప్తున్నాను జీవితంలో ఎన్నోట జరిగినాయి లక్షలు లక్షల రూపాయలు నేను నిజంగా కోర్ట్ నేను చెప్పుకోవడం లేదు మీకు ఎవరికి అటువంటి బిజినెస్ చేసి కోటీశ్వరిని కాలే నేను నాకు పర్లోకంలోకి వచ్చింది డబ్బులు అట్లా కోటీశ్వరిని నేను నిజంగానే కోటీశ్వరిని నేను చెప్తున్నా కానీ నేను ఏది కూడా ఆనందించాను అనుభవించాను అన్నీ ఉన్నాయి నాకు కార్లు ఉన్నాయి నాలుగు బండ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ నేను మీ దగ్గరకు వచ్చేది పాత బండి మీదనే ఊర్లోకి పోతే కూడా నేను బస్సులో పోతాను కార్లో పోను ఆఫీస్కి కూడా కార్లో పోను ఎందుకో తెలుసా ఆయన ఇచ్చిన అన్నీ నాకు ఇచ్చినవన్నీ నాకున్నవన్నీ అంతే కదా ఆయన ఇచ్చిండు కాబట్టి నేను ఇప్పుడు ఆడంబరంగా విరవీయాలనా అర్థమవుతుందా అవసరం లేదు నాకు ఆయన ఇచ్చిండు నేను రుజువుపరచాల ఏం తెలుసా ఆయన ఇచ్చిన అధికారాన్ని నేను ఆయన మహిమ కొరకు వాడిన ఇదిగో సాక్ష్యం అనేసి నేను వాటిని ఆనందించాను అందులో కూర్చొని తిరగను తిరిగితే మీరు నన్ను స్వీకరించారు నాకు తెలుసు నేను మీ దగ్గర వస్తే మీరు నన్ను స్వీకరిస్తారా ఖచ్చితంగా స్వీకరించరు మీ మీలాగానే వచ్చితే మీలాగనే బట్టలు కూడా సింపుల్ బ సాదా బట్టలు వేసుకుని వస్తే మీ నన్ను స్వీకరిస్తారు నేను టైగట్టుకుని వస్తే మీరు స్వీకరిస్తారా సూట్ వేసుకుని వస్తే స్వీకరిస్తారా ఇప్పుడు మీకు అర్థమైందని చెప్పే మాట ఎక్కడ పోతే అట్లా ఉండాలా అంతే ఎక్కడ ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ పోతే నేను ఫైవ్ స్టార్ హోటల్ లాగానే పోతా ఊర్లోకి పోతే షర్ ఇట్లా పక్క కుక్కలు అరుస్తాయండి అంటే టై కట్టుకొని అడవులలో పోతే కుక్కలు అంటే వాడతాయి నాయ కాబట్టి వాక్యాన్ని ముగిస్తున్న నేను ఆయన ఇచ్చిన అధికారాన్ని వాడుకోవడానికి మనం ప్రయత్నిస్తాం దానికి ముఖ్యమైన కండిషన్ ఏం తెలుసా బాప్తీసం పొందిన మీరిద్దరు నేను తక్కిన గురించి కూడా మాట్లాడుతున్నాను పరిశుద్ధ ఆత్మ కొరకు కనిపెట్టుకోండి ఈరోజు నుంచి తల చేతులెత్తి ప్రార్థన చేయండి కనీసం దాని కొరకు ఉపాసం ఉండండి ఇక పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేంత వరకు విడిచిపెట్టకండి ఛాలెంజ్ నేను చెప్తున్నా నేను ఎన్ని ప్రాంతాలకు పరిగెత్తిన తొంభై రెండులో మాట చెప్తున్నా ఎక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంటే అక్కడ పరిగెత్తిన పరిశుధాత్మ పొందుకోలేదు అన్ని ప్రయత్నాలు చేసిన చివరికి ఇంట్లో నిద్రపోతుంటే పరిశుభత పడింది నిద్రలకెళ్ళి ఒక్కసారి లేచిన అర్థమైందా అంటే దేవేందర్శి వీడికి ఆశ ఉంది పరిశుభ్ర పొందుకోవాలని కానీ రాంగ్గా వెతుకుతున్నాడు రకరకాల ప్రాంతాలకు పోతున్నాడు ఎక్కడెక్కడికో పోయినాను ఎక్కడెక్కడికో పోయినాను ఎక్కడ రాలేదు చూడండి నీకు ఆశ ఉంటే ఆయన నీకు పరశురాత్మ అభిషేకం ఇస్తాడు ఆయన పరశుధాత్మ అభిషేకం ఇచ్చినాక నువ్వు ఎవరికి భయపడవు ఎంతో ధైర్యం ఉంటుంది నీకు అర్థమవుతుందా ఎక్కడ నీకు ఎందుకో తెలుసా నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి నాకు అధికారం ఉంది అధికారాన్ని నేను వాడుకున్న ప్రభు మహిమ కొరికి ఈ రోజు నుంచి వాడుకుంటా అటువంటి భాగ్యాన్ని ప్రభు అని కళ్ళు పూసుకొని కొన్నిసేపు మీరు ధ్యానించండి ఎంతవరకు మీరు ఈ వాక్యం అర్థం చేసుకున్నారు ఎంతవరకు వీటిని మీరు అర్థం చేసుకున్నారు ఏసు ప్రభుని సొంత రక్షణ స్వీకరించకపోతే నువ్వు ఎంత లాభం పొందినా ఎంత సాధించినా వేస్టే వాడు సమస్తం సంపాదించుకొని వాళ్ళు ఆత్మని పోగొట్టుకుంటే వానికి ఏమీ లాభం లేదు ఎంత సాధించినా నీకు ఏం లాభం లేదు ఏసు లేకపోతే ఇది స్వీకరించు ఆయన నీ నీ హృదయం నా హృదయకు రా ప్రభు నీ ఆశీర్వాదం కొరకు నేను ఎదురు చూస్తున్నాను కానీ దానికంటే ముఖ్యం నువ్వే నాకు కావాలా ఈ లోకంలో ఆస్తింత కాదు నువ్వు నాకు కావాలా నీ అభిషేకం నాకు అవసరం నీ అభిషేకం లేకుండా నేను నా పని చేయలేను ఈ లోకంలో సువార్త ప్రకటించలేని మీ సేవ నేను చేయలేని బీదలకు సువార్త ప్రకటించలేని అనాథలను ఒక క్షణం కూడా నేను బ్రతకలేను మీ యొక్క పరిశుధాత్వ అభిషేకం నాకు కావాలా ప్రభు వైరోజు మిమ్మల్ని మహిమపరచాలా మీరిచ్చిన అధికారాన్ని నేను వాడుకోవాలంటే మీ యొక్క శక్తి అవసరం నాకు అందుకు మీరు ఇచ్చినారు పరిశుదాత్మ ఇక్కడ వాళ్ళకందరికీ మీ యొక్క పరిశుధాత్మ నూతనంగా అభిషేకించండి ప్రవ్వా నేని వారికి దయచేయండి ప్రవ్వా పరిశుధాత్మ లేకపోతే ప్రవ్వా అధికారాన్ని వాడుకోలేం నైనా మీ శక్తి మాకిచ్చిన అధికారాన్ని కలుపుకుంటేనే కార్యం జరుగుతుంది సైతాన్ని మీద మీరు అధికారం పొందినారు పర్ణొక మందు సమస్తము అధికారం మీరు పొందుకున్నారు మా చేతిలో పెట్టిన దాన్ని మీ శక్తి మాకు అవసరంనైనా మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం అవసరం వేసయ్యా మాకందరికి అనుగ్రహించినైనా మీ కొరకు మేము బూదిగంతం వరకు సాక్షి ఉండాలా ప్రవ్వా పరిశుధాత్మ లేకుంటే ఉండలేం అయినా అందుకు మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం మాకు అవసరం ప్రవ్వా ప్రతి అభిషేకించండి ఏసయ్య ప్రతి ఒక్కరికి మీ అభిషేకం దయచేయి ప్రవ్వా వందనాలేసయ్య థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ చీజస్ ఐ గివ్యూ ఆల్ ద గోరిడ్ హాలే లూయా హాలే లూయా థ్యాంక్ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ వందనాలేసయ్య వందవ్వ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ గివ్ యూ ఆల్ ద గౌరి దేవుణ్ణి స్తతించండి గణపరచండి దేవునికి వందనాలు చెప్పండి హాలూయా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ వందనాలు వేసాయా వందనాలు అయినా ఈ లోకంలో బ్రతకాలంటే మీ యొక్క అభిషేకం అవసరం ప్రావా మీ యొక్క అభిషేకం లేకుండా ఏం చేయలేం ప్రావా ఈ లోకంలో థ్యాంక్ యూ చీసస్ థ్యాంక్ you all the glory to god the glory, glory. to god thank you jesus vandana lesayya థాంక్యూ లార్డ్ వందనాల్ తంద్రి వందనాల్ ప్రభ హల్లెలూయా రబ శాందరి దరి ఓర్ బహజనారిష్మ జలకి వెరి షందరి వెరి నదరి వెరి వెరి ఓర్ రబ బస్కందరిష్మ జహనరి నదరి యరి ఓర్ గస్ మది షల వెరి షమరి దరి షందరి యలదరిలి కరి ఓర్ రబ బషం దరి జమరిష్ కరల వెరి కబరి ఓర్ రబ శాందరి యరస కల వెరి శరరి హల్లెలూయా రబ శాందరి దరి దర్ కనదరి లబరి ఓర్ బసారి కే వెరి షందరి యలదరి గరి సరిరి ఓర్ ములియల లలి షందరి య బస్ కర వెరి షందరి హె లో రబర కరె నేరీ హుయా Haleluya la rabbi shaddar la baraka le davi allabashamara es karaberi shandari yana begire thank you jesus thank you lord alalara marishandari alalara karalere kere beri allabashabashamara samari samari kebiri yana marishandari allabari shandari amsarike zari saraye thank you jesus alalara ra ra barasanlara barish chumarere kenedri hallelujah alalara shandari yana barish shaviri keri roba khas samari shandari kenedere yele thank you jesus thank you lord hallelujah hallelujah roba khas samari shandari kenedere yele alalara marishandari roba सारे भी के मेरी बारे शानदार ये सारे बारे शानदार ले ले हालेलुया हालेलुया ले ले प्रभुश और लबय स्टवारदा के लबय शानदार ये और सारे बारे शानदार के ले ले और सारे शानदार वास वाले ले ले और सारे बारे शानदार के ले ले और सारे के बारे शानदार है ले ले हालेलुया ले ले शानदार बारे शानदार ले ले और बादशाह का Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord, give you all the glory to God and magnify your name, glorify your name, sanctify your name. అది నుడీందరి మరి వీక్ష all the blessings that you are giving to us all the miracles and wonders that are happening to us all the blessings that you are giving to us thank you lord thank you lord thank you lord thank you lord thank you jesus hallelujah thank you jesus thank you jesus we give you all the glory all the glory to you in your name in your name thank you father dear lord for all the blessings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 అక్కడనే కూర్చోండి నేను వచ్చి మీకు అందరికి ప్రార్థన చేస్తాను డిస్టర్బ్ కాకుండా అనకొలుకునుండి కలుపుకొని వచ్చారు అనకొలుకునుండి కలుపుకొని వచ్చారు నితితని దేహాన్ని పరిచయం చేసుకున్నారు తన్వితికుడ్రావునిర్ అని చెప్పి త్వరగా దిగివచ్చారు వారి విశేషం లోపల ఆ నాలానునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునునును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 సాయ సా సగె సిం అసటా ికళుం బాి సిగంఅ decent. ిందంతతతదక నాలవెా ‫గిడింందఠాి నందాలెంఢి. ఔాన హళాకలెకలెకలుందకలు. మా మంతతసా Holy gram Azerbaijan Remember to go well umme wings with statements Vegan ప్రవేశ నామకే చి ప్రవేశ రక్తం సంపూర్ణ విచిత్ర అవాయిద నాష్ నన్ని కార్ నిరంతరం చేం చేం చేం మే మన ప్రభు యేసుక్రీస్తు దయ కృప సమాధానం కొరకు మన అంతర్కి సలాకణం కొరకు యా ఆమేన్ ప్రవేశలా గీజలాట్ గీజలాట్ ఆమ అక్కడ లోక అంతా కింద కదలండి కింద నాగమికా రాది ఏ ఉందప్పటికి సైలెంట్ గా ఉండాలి అంటే